కాచు కాపాడిచి చూడలేదు పర్శున్న దేవ మీరు కృపలో జ్ఞాపనం చేసుకుని బ్రాహ్మణ సాకుల గొప్ప దేవ సరస్వతికర దీవానికి రాణిబిల్లని నడిపించి మన తల్లి పాటధర వాక్యం మీరు నడిపించి అలానే మా స్వబుద్ధి తొలగించి మీ బుద్ధి జ్ఞానం పరిశుద్ధాత్మ నడిపిన ది ఉండేసి అమీన్ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటా ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమోచిన నిష్టురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను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 నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే బ్రతుకు నావ పగిలినా కడలిపాలైన అలలు ముంచి వేసినా ఆశలు అనగారిన బ్రతుకునావ పగిలినా పాలైనను అలలు ముసిన आशलूनगारी माट चालय्या नी चूप चालैया, नी तोड़ चालैया, चालय्या नीमाट चालय्या नी चूप चालैया, नी तोड़ चालय्या चालय्या నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే ఆస్తులన్ ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన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 లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియు కాదిల సమానము నీకు ఇళ్ళలో ఏదియూ లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియూ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 నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా అల్లు థ్యాంక్ బ్రదర్ అలెలు థ్యాంక్ బ్రదర్ చిన్నగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం మహాపరిషుతుడా మహోన్నతుడా కనికరం గల తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన జీవాధిపతి అయిన పరలోకమందున్న నా తండ్రి ఏసయ్య నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రంలో తండ్రి ఇదిగో ప్రభా నాయనా తండ్రిని ఒక వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నీ యొక్క ఆత్మ కుమ్మరింపు మా మీద ఉంచు తండ్రి నీవే ప్రభా నాయన నీ స్వరం ద్వారా వినిపించి నాయన మీరే మాట్లాడమని తండ్రి ఈ జరిగే ఆరాధనంతట్లో మీరే తోడుండి నడిపించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నాను నేనైతే ఇప్పుడు ఈ దినము నాకు ఒక అంశం గురించి చెప్పాలని ఎక్కువగా ఒక దినం నుంచి అనిపిస్తుంది అది ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను నేను చెప్పబలుకున్న అంశం ఏంటంటే ప్రకటన గ్రంథంలో నుంచి ఇరవయో అధ్యాయం ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయంలో ఫస్ట్ వచనం నుంచి నేను చదువుతానన్నా ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ఫస్ట్ వచనము మరియు పెద్ద సంఖ్యలను చేత అగాధము యొక్క తాలపు చెవి గల దేవదూత పరలోకం నుండి దిగువచ్చుట సూచితిని కాబట్టి ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహోన్ భక్తుడు గురించి మనకు తెలుసు ఆయనకి గుడ్డివాడు కానీ తండ్రి ఆయనని ఆత్మలో పరవశింపజేసే ఆయన పరలోకం ముందు వెళ్ళి అక్కడన్ని చూసింది ఆయన పరలోకంలో జరిగే ఏమైతే జరుగుతున్నాయో మొత్తం ఆయన చూసి భవిష్యత్ చూసి ఆయన యొక్క ప్రకటన గ్రంథాన్ని లేఖనాన్ని రాసింది మన ఈ యొక్క యహోన్ భక్తుడు కాబట్టి ఆయన ఏంటంట పెద్ద సంఖ్యలను చేత అగాధము యొక్క తాలపు చెవి గల దేవదూత పరలోకం నుండి దిగువచ్చుట చూచి కాబట్టి పెద్ద సంఖ్యలు అంటే ఇప్పుడు మనం చూస్తే ఈ లోకం ఈ లోక ఉపమాన రీతిగా చూస్తే సంఖ్యలు ఎవరి దగ్గర ఉంటాయి ఆ సంఖ్యలు ఎందుకు పట్టుకుంటారంటే ఎవడైతే తప్పు చేస్తే ఒకవేళ ఎవడైనా సరిగా లేకపోతే వాడిని పట్టుకొని ఆ సంఖ్యలు పట్టిస్తే పట్టుకుంటే ఒక ఉచ్చులాగా కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ పెద్ద సంఖ్యలు అంట చేత పట్టుకొని అగాధం అంటే ఈ భూమే ఈ లోకమే అగాధం కాబట్టి ఈ అగాధం యొక్క తాలపు చివి దేవదూత ఒక దేవదూత అంట పరలోకం నుండి ఒక పెద్ద సంఖ్యలు పట్టుకుందంట సంఖ్యలు కాదు పెద్ద సంఖ్యలు పట్టుకొని ఆ యొక్క పరలోకం నుండి దిగి వచ్చట ఈ అంట చూసిండంట అతడు రెండో వచనము అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను ఆ దేవదూత ఎవరు ఆది సర్పము అంటే అపవాది తాతాను అను ఘట సర్పము ఇక్కడ ఆ దేవదూత ఎవరు అగాధంలోకి ఆ పెద్ద సంఖ్యలు పట్టుకొని దిగి ఆ దేవదూ ఆ దూత ఎవరు దేవదూత అంటే సాతాన్ అంట సర్పము అంట అనగా అపవాది కాబట్టి ఆ ఘటసత్వమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాణిని బంధించి అగాధంలో పడవేసి వాణ్ణి ఎందుకు బంధించిండు దేవుడు వాన్ని అగాధంలో ఎందుకు పడవేసిండు తండ్రి పరలోకం ఇప్పుడు ఈ దేవదూత ఎందుకు బంధించబడిండు అంటే మనం అర్థం చేసుకోవాలా వీడు ఎందుకు బంధించబడి అంటే వీడు అతిశైక్తించండు అంటే గర్వించిండు ఈ దేవదూత అంటే వీడు కూడా దేవుని ఏర్పరిచిన వాడే ఈ దేవదూత ఎవడు ఈ దూత తండ్రి ఏర్పరిచిన వాడే కానీ వాడేం చేసిండు గర్వించిండు వాడే దేవుడు లాగా తండ్రికి సాట్గా సమానంగా అని వాడు ఏం చేసిండు గర్వించండు వాడు గర్వించండు వాడు ఎంతో మందిని వాడు స్టార్టింగ్ పరలోకంలోని వాడు ఆ యొక్క దేవదూతలని చాలా మందిని వీడు మోసం చేసిండు కాబట్టి వాడిని దేవుడు ఆ యొక్క ఎందుకు పడవేసిండే వాడు అగాధంలో పడవేసి బంధించండు దేవుడు అని ఆయన ఎందుకు వాడిని పడవేసిండే వాడు తండ్రి పట్ల వాడు తండ్రి ఏర్పరచుకున్న వాడు వాడు తండ్రికి లోబడకుండా దేవదూత వాడు గర్వించి వాడే దేవుడు తండ్రికి ఎదురెళ్ళిండు వీడు సమానంగా ఎవరైనా మనం వెళ్ళగలమా ఆయన ఏర్పరిచి ఈ దేవదూతలు ఈ లోకము ఈ సృష్టి పతిదీ ఆయన ఏర్పరిచింది ఆయన ఏర్పరిచిన మనం ఉంటే కానీ వీడేం చేసిండు వీడు గర్వించిండు నేనే దేవుడిని నేనే అని తండ్రికే వీడు వ్యతిరేకంగా అయ్యిండు కాబట్టి దేవుడు వాడిని ఏం చేసిండు అగాధంలో బంధించి వాణ్ణి ఏం చేసిండంట పడవేసిండంట పడవేసిండు తర్వాత మనము ఆది వెళ్తే ఫస్ట్ వచనంలో రెండో వచనము దేవు ఫస్ట్ అధ్యాయంలో రెండు భూమి రెండు ఆదికాండము ఫస్ట్ అధ్యాయము రెండో వచనము భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల అల్లాడుచుండెను కాబట్టి అగాధములో ఇప్పుడు ఎవడు పడైపోయిండు ఎవడు చీకటిని కమ్మి ఉన్నాడంటే సాతానే కమ్మి ఉన్నాడు వాడు ఈ లోకంలో వాడు చీకటి అగాధ జలంపై కమ్మి ఉందంటే వాడి లోకాన్ని వాడు ఏం చేసిండు చీకటి చేస్తే అప్పుడు దేవుడు ఏం చెప్పిండు మూడో వచనము దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు పలికెను అప్పుడు వారికి ఈ అగాధం అంతా ఎట్లా ఉంది చీకటితో ఉంది వాడు పరలోకం నుండి కింద పడవైపోయిండు పడవేసినాక వాడు ఏం చేసిండు దేవుడు బంధించండు వాడు బంధిస్తే వాడు ఈ లోకం మీదనే వాడికి ఎందుకంటే ఆ పరలోకంలో వాడికి ఏం లేదు స్థానం లేదు వాడు పరలోకంలో స్థానం లేదు అందుకే వాడు శిక్షకి పాత్రుడు అయ్యిండు కాబట్టి అక్కడి నుంచి పడవైబడి ఈ చీకటి మీద వాడు ఏముండడు కమ్మి ఉన్నాడు అంటే ఈ అగాధం అంటే దీని మీద అప్పుడు దేవుడు ఏం చెప్పిండు దానికి వెలుగు కమ్మని పలకగా కాబట్టి ఇక్కడ చీకటి ఎవరు వెలుగు ఎవరు కాబట్టి చీకటి అంటే ఆ సాతాను ఆ అపవాది ఆ గటసర్పము ఘట మన తండ్రి కాబట్టి ప్రకటన మనల్ని ఎక్కడికే వెళ్తున్నాము ఇరవై వచనంలో కాబట్టి చూడు అది అతడు రెండో వచనము అతడు ఆది సర్పమును అనగా అపవాది సాతాను అను ఘట పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాణిని బంధించి అగాధంలో పడవేసిండు దేవుడు వాణ్ణి పూర్తిగా నిర్మూలన చేయలేదు ఎందుకు వాడు చేసిన తప్పుకి వాడి శిక్షా దేవుడు వెయ్యి సంవత్సరంలో వాడికి ఏం చేసిందట అగాధంలో పడివేసి ఏం చేసిండట బంధించిండు అంటే వాడు పూర్తిగా నాశనం ఆ వెయ్యి సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరుచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను కాబట్టి ఆ వెయ్యి సంవత్సరముల వరకు వీడు ఎవరిని మోసపరుచుకుండునట్లు దేవుడు ఏం చేసిండు వాడిని మూసివేసిండు ముద్ర వేసిండే స్టీల్ వేసిండ ఇంకా వాడు ఇప్పుడు మనం ఒక తప్పు చేస్తు ఒక మనల్ని ఏం చేస్తారు ఒక జైల్లో పెద్దగా ఇప్పుడు ఈ లోకంలో చూస్తే తీహార్ జైలు పెద్ద పెద్ద జైలు అక్కడ ముద్ర అక్కడ వాడిని బందిస్తే వాడు ఇంకా బయటకు రావడానికి ఉండదు వాడు అట్లానే దేవుడు కూడా ఈ యొక్క అపవాది ఆ దేవదూత ఎవడైతే దేవుడిని ఎదిరెళ్లి గర్వించిండో ఎందుకంటే దేవుడే చెప్తాడు అహంకారులు గర్విస్తూ ఆయనకి ఇష్టం ఉండదు ఎందుకు ఇష్టం ఉండదంటే ఆయన వాళ్ళ పట్ల ఎప్పుడు ఉండడు వాళ్ళతోటి ఎప్పుడైతే తగ్గి ఎందుకు తగ్గించుకున్నవాడు హెచ్చించబడును హెచ్చించబడిన వాడు ఆ వాక్యం ఎందుకు దేవుడు చెప్తుండంటే ఆయనకి తగ్గింపు తత్వం ఉండే ఇష్టం హెచ్చించుకునేవాడు గర్వించేవాడు ఏదో చూసుకొని అతిశయపడేవాడు ఎవడు తండ్రికి విధేయులు కాడు ఆయన పట్ల వినయము కలిగి విధేయత కలిగి వాడు తగ్గించుకొని తండ్రి పట్ల ముందుకెళ్ళే వాళ్ళే దేవుడు ఇష్టపడతాడు కానీ వీడియోని చేసిండు తండ్రికే గర్వించండి కాబట్టి వీడు ఆ పరలోకం నుంచి పడబోయబడి ఆ యొక్క అగాధముల సర్వ వాడు దేవుడాన్ని నియం చేసిండు ఆయన్ని సీల్ చేసి పడేసిండు ఒక వెయ్యి సంవత్సరంలో వారికి వాడిని ఇంకా ఎవరిని మోసపరుచుకున్నట్లు తండ్రి వాడిని వెయ్యి సంవత్సరంలో అంతా చేసిండు అటు పిమ్మట వాడు కొంచెమ కాలము విడిచిపెట్టబడవలను కాబట్టి ఆ వెయ్యి సంవత్సరం ఇవంతా సృష్టి నుంచి జరుగుతుంది మన ప్రభు ఆ ప్రవక్తలు ఆది నుంచి నేను ఇది జరుగుతుంది కాబట్టి అటు పిమ్మట వాడు కొంచెమ కాలం అంటే వాడు రియలైజ్ అయిపోయిండు అప్పటి వరకు వాడు వెయ్యి సంవత్సరం ఏమైందంట వాడు బంధిపబడి ముద్రలో ఉండిపోయిండంటే వాడు బయటికి రావడానికి అవకాశం లేదన్నట్టు కానీ ఇప్పుడేమంటుంది కొంచెము కాలము విడిచిపెట్టబడవలను కాబట్టి వాడు విడిచిపెట్టబడి కొంచెం కాలము తర్వాత అంతటా సింహాసనములను చూచి ఆయన ఫస్ట్ ఏం చూసిండు యోహోన్ భక్తుడు ఒక దేవదూత పెద్ద సంఖ్యల్లో చేత పట్టుకొని దిగివచ్చుట చూసిండంట ఆ సాతాను అనగా అపవాది సాతాను ఘట అంట దాన్ని చూసిండు వాడు ఏం చేసిండు ఈ పై వెయ్యి సంవత్సరములు బంధించి పడవేయబడి వాడిని దేవుడు ముద్రించిండు కానీ అటు పిమ్మట కొంచెం కాలం పడేమైండంట పడేమైండు విడిచిపెట్టబడి చూడండి అంతటా సింహాసనములను చూసి దాని తర్వాత ఆయన ఆ పరలోకంలోనే ఉన్నాడు ఆయన పరలోకంలో ఆయన ఏం చూసిండు ఇప్పుడు సింహాసనాలు చూసిండంట వాటి మీద ఆసీనులై ఉండు ఆ సింహాసనాల మీద ఆసీనులై ఉండువారంటే ఆయన చూసిన సింహాసనాల మీద ఎవరైతే ఉన్నారో ఆ సింహాసనాల మీద ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళను విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడను చూడండి వాడు ఎవరికి విమర్శ ఆయన సింహాసనాల మీద ఉన్న విమర్శించడం వీడి పని అది అపవాది ఎందుకు దేవుని బిడ్డల్ని పదే పదే వాడు ఆటంకపరుస్తాడు వాడు ఎందుకు అనేకుల్ని మోసపరుస్తాడు వాడు ఎందుకంటే వాడు దేవదూతలనే మోసపరిచిండు వాడు ఆ పరలోకంలో ఆయన ఏర్పరుచుకున్న వందల దేవదూతల్ని వీడు మోసపరిచిండు వాడు దేవుని బిడ్డల్ని విమర్శ చేయడానికే వాడికి అధికారం ఇవ్వబడిందంట అంటే దాని అర్థం వాడి వాడికి అధికారం ఇచ్చిండు దేవుడు దేవుని దేవుని బిడ్డలనే విమర్శ చేయడానికి వాడికి అధికారం ఇచ్చిండు కాబట్టి వాడు మనల్ని భయంకరంగా శోధిస్తుంటాడు వాడు భయంకరంగా శోధిస్తుంటాడు పడవేస్తుంటాడు మనల్ని మనల్ని వాడు ఎంతగానో లొంగదీస్తుంటాడు వాళ్ళలోకి లాక్కరవడానికి ఎందుకంటే వాడి విధానమే అది మోసపరచడం వాడు పరలోకంలో దేవదూతల్ని మోసపరిచిండు ఈ లోకంలో ఆయన బిడ్డలను మోసపరిచిండు ఎందుకు ఒకప్పుడు వాళ్ళు వెలిగింపబడి పరిశుద్ధ పాలిన వారు అయ్యుండి దేవుని వరములు పొంది ఉండి వాళ్ళు ఎందుకు అయ్యిండ్రు అంటే వీడి చేతిలో వాళ్ళు ఏం పోయిండ్రు చెక్కబడ్డారు వీడి చేతిలో ఈ అపవాది చేతిలో వాడు మోసపోయాడు ఎందుకంటే వీడు నీ మీద అటాక్ చేయడానికే దేవుడు వాడికి అధికారం ఇచ్చిండంట వాడికి అధికారం ఇవ్వబట్టే కదా ఆదామావా ఏదైనా తోటలో ఉంటే మనం ఇప్పుడు ఏబు గ్రంథంలోకి వెళ్దాము ఏబు గ్రంథము ఏబు గ్రంథంలో ఫస్ట్ వచనంలో నేను చెప్తాను ఆరో వచనం చూసి ఏబు గ్రంథము ఫస్ట్ అధ్యాయం ఆరో వచనంలో దేవదూతలు యహోవస్ అన్నిధి నిలుచుటకై వచ్చిన ఒక దినం ఒకటి అంటే ఇప్పుడు వీడు కూడా దేవదూతే కదా ఈ అపవాది సాతాన్ ఎవడు వీడు కూడా దేవదూతే కాబట్టి ఈ దేవదూతలందరూ దేవుడి దగ్గరికి రావడానికి ఒక సమయం వచ్చిందంట అది వచ్చినప్పుడు ఆ దినమన అపవాది వాడు వారితో కలిసి వచ్చను అంటే ఈ అపవాది భూమి మీద పడవేయబడ్డాడు వీడు వీడు కూడా దేవదూతలతో అక్కడ సన్నిధికి రావాలి కాబట్టి వీడు కూడా దేవదూత కాబట్టి వీడు కూడా ఏమైండు ఆ దేవదూతల పాటు తండ్రి యొద్దకి ఇక్కడ వచ్చిండంట అప్పుడు ఏడో వచ్చినాం చూడండి యహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చివని వాడిని అడగగా అంటే తండ్రి నువ్వు ఎక్కడ నుండి వచ్చినవని ఆ యొక్క ఎవడైతే అపవాది ఉన్నాడో వాడిని అడిగితే వాడేం చెప్తాడు భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వాడు ఇటు అటు అంటే వాడు తిరుగుతానే అపవాది గర్జించు సింహాలే ఎవరిని మిగుదామా అని వాక్యం ఉంది పేదరుకు రాసిన పత్రిక ఫస్ట్ పేతులు రాసిన పత్రిక ఐదో అధ్యయంలో ఎనిమిదో వచ్చినాము ఎక్కడ వాడు ఎందుకు వాడి పనే అది అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎవడో ఆయనలో లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి వెళ్ళి దూరదామా ఇప్పుడు ఎవరి హృదయంలో దేవుడు లేడు ఎవని హృదయంలో వాక్యం లేదు ఎవని జీవవాక్యం లేదు ఎవని హృదయంలో వాడికి పరిశుద్ధాత్మ లేదు వాళ్ళు ఎవరని ఏం చేస్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వాడు అటు ఇటు మొత్తం ఈ భూమంతా వాడు సంచరిస్తా తిరుగుతా ఉంటాడు అంటే నీ దగ్గరికి నా దగ్గరికి అందరి దగ్గరికి ఆయన ఏర్పరచుకున్న వాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి వాడు వచ్చి వాడు తిరుగుతా ఉంటాడు వాడు నీ కానీ నీ పక్కనే ఉంటాడు వాడు అనుదినం నేను పరీక్షిస్తాడు ఎక్కడ నువ్వు బలహీనంగా వాడికి చేతిలో చిక్కబడతావని ఎక్కడ నువ్వు వాడికి దొరుకుతావని వాడు అనుదినం నీ పక్కనే ఉంటాడు కానీ ఇక్కడ చూడు యహువ తిరుగులాడు సంచరి వచ్చిందని యహోవకి ప్రత్యుచ్చమిచ్చను ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అందుకు యహోవా నీవు నీ సేవకుడు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా యొక్క దేవదూతల అక్కడ ఈ అపవాది కూడా వెళితే అప్పుడు దేవుడు ఆయన అడిగితే నేను అటు ఇటు తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా నా సేవకుడు అంటే నేను ఏర్పరచుకున్న బిడ్డ అయినా ఏబుని నువ్వు అంటే అప్పుడు వాడేం చదువుతుడు దేవుడేమో అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు ఆ యొక్క అపవాది అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు హలే అతడు ఎలా ఉన్నాడంట యథార్థవంతుడంట అంటే ఎక్కడా లేదు ఆయనలో బలహీనత దేవునిలో కనిపెట్టుకుని యదార్థంగా ఉన్నవాడు న్యాయవంతుడై ఉన్నాడంట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడా ఈ రోజు నువ్వు యదార్థంగా ఉన్నావా ఈ దినం నీ గురించి దేవుడు అపవాదికి నీ గురించి నీ సాక్ష్యం ఇవ్వగలిగే స్థితిలో నువ్వు యదార్థంగా ఉన్నావా నువ్వు న్యాయంగా ఉన్నావా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావా ఈ లోకము చెడుతనం అంటేంది ఈ లోకముని ఆయన ఎందుకు లోకముని ప్రేమించొద్దు లోకంలో ఉన్న వాటిని విసర్జించమన్నాడంటే ఈ లోకమును నువ్వు ప్రేమిస్తే ఈ లోకంలో ఎవడున్నాడు సాతాను నువ్వు లోకాన్ని ప్రేమిస్తే సాతాను ఈ భూమి మీద వాడే ఉన్నాడు ఈ భూమి తాలపు చెవులు వాడికే ఇచ్చిండు దేవుడు ఎందుకు ఆయన వాడికి అగాధముల మీద వాడు పడి తాలబ్ వాడి సంఖ్యలు పట్టుకొని ఎందుకు ఆ సంఖ్యలతో నిన్ను బంధించాలని ఆ పెద్ద సంఖ్యలను తీసుకొని వచ్చి నిన్నేం చేయాలా ఆ సంఖ్యలో బంధించాలా అట్లా వాడు దేవుని బిడ్డలందరినీ బంధించి వాడి గుప్పిట్లో పెట్టుకుంటున్నాడు కాబట్టి నువ్వు చెడుతనం నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తే ఈ లోకంలో వాడున్నాడు కాబట్టి వాడి సంఖ్యలో నువ్వు చెక్కబడతావు కాబట్టి నువ్వు లోకాన్ని ప్రేమించొద్దు పైననే ఎందుకు వెతకాలా పైన తండ్రి ఉన్నాడు కింద సాతానుడు ఉన్నాడు ఎందుకంటే ఇది సాతాను చేతిలో ఈ లోకమంతా వాడి చేతిలో ఉంది ఇప్పుడు కాబట్టి ఈ లోకమంతా వాడి చేతిలో వాడాధీనంలో ఉంది నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తే వాడి చేతిలో ఆ పెద్ద సంఖ్యలో వాడు ఎందుకు పట్టుకున్నాడంటే మనలందరినీ వాడు ఆ సంఖ్యలో పట్టుకోవడానికి దానిలో మనల్ని ఏం చేస్తాడు బందీలు చేయడానికి వాడి సంఖ్యలు పట్టుకొని దిగొచ్చింది పరలోకం నుంచి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు భూమి అతని వంటి వాడు ఎవడను లేడు అని అడగగా అపవాది ఏవూ ఊరకయ్యే దేవుని ఎందు భయభక్తులు అలవాడాయన నీ ఎందు ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నాడా నువ్వు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసి కదా నువ్వు అన్ని ఇచ్చిన వాడికి ఏవోకి నువ్వు అన్ని ఇచ్చినావు కాబట్టి అందులో ఏముంది గొప్పతనం కాబట్టి ఆయన అడిగితే దేవుడు ఏం చూతాడు నువ్వు అతని చేతి పనిని దీవించట చేత అతన్ని ఆస్తి దేశంలో విస్తరించినది మనకి ఇంక ఇక్కడి నుంచి అంతా తెలుసు తర్వాత దేవుడు ఏబుని మరణాన్ని మాత్రం అప్పజెప్పడగాని మిగతా శ్రమల గుండా వెళ్తాడు ఎందుకంటే కానీ ఏబు మాత్రము తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చిండు ఎక్కడా శాతానికి ఛాన్స్ ఇవ్వాల ఏబు జీవితంలో ఇన్ని శ్రమలో సైతాను ఇవన్నీ ఎంత ఎంత రీతిగా కృంగదీసిండు తన బిడ్డలను తనకున్న సమస్తమును పోయి తను చాలా నరకయాతన పడ్డాడు ఎందుకు ఏబు ఆ రీతిగా పడిందంటే దేవుని సాక్ష్యం అక్కడ రుజువు అపవాది ఓడిపోవాలా దేవుడు గెలవాలా ఈ దినము మనము దేవుడు మన గురించి సాక్ష్యమిస్తే మనము యోబులాగా ఉండగలుగుతున్నామా ఏబులాగా మనం ఉన్నామా యథార్థంగా ఉన్నామా న్యాయంగా ఉన్నామా చెడుతనమును విసర్జించి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నామా కాబట్టి నేను మనము ఏబులాగా ఉండాలా ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వెళ్దాము ఇరవయో అధ్యాయము దాని అటు పిమ్మట వాడు కొంచెము మూడవచనము ఆ వెయ్యి సంవత్సరంలో గడుచు వరకు ఇక జనసమలను మోసపరుచుకుండినట్లు అగాధములు మూసి దానికి ముద్ర వేసను అటు పిమ్మట వాడు కాలం విడిచిపెట్టవాలను ఇక్కడ సేమ్ ఇప్పుడు సేమ్ మనం ఆలోచిస్త దేవుడు బయలుపరిచింది ఆదాము అవ్వాలి కూడా దేవుని ఏర్పరచుకున్న వాళ్ళే కదా కాబట్టి దేవుడు వాళ్ళని కూడా సేమ్ ఏబులాగానే పరీక్షించండి కానీ ఆ సర్పము అక్కడికి వచ్చి వాళ్ళని శోధిస్తే వాళ్ళు పడిపోయిండ్రు వాళ్ళు పడిపోయిండ్రు కాబట్టి మనకి మరణం వచ్చింది అంత మరణం మనకు లేదు మనిషి ఆయుష్ ఒకప్పుడు ఎంత ఉండింది ఇప్పుడు ఎందుకు మనిషి ఆయుష్ తగ్గుతుంది వాడు ఆ రీతిగా పాపంలో ఉన్నాడని దానికి సాదృశ్యమే వాడి మరణం యొక్క ఆయుష్ ఒకప్పుడు వెయ్యి సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇప్పుడు చూడట్లేదా మనం తినే తిండి కానీ ప్రతిదీ అన్ని కల్తీ కదా మోసం కదా పాపం కదా మెడిసిన్ కానీ ఫుడ్ కానీ దేంట్లో న్యాయం ఉంది ఈ లోకంలో అంత పాపంతో అంత భ్రష్టత్వంతో నిండింది ఆఖరికి పిల్లలు దాగే పౌడర్లు కానీ ఎందుకు మనిషి ఆయుష్ తగ్గిపోతుందంటే ఈ లోకంలో పాపము అంతగా విస్తరిస్తుంది కాబట్టి మానవుడి యొక్క మరణ యొక్క యొక్క సంఖ్య తగ్గుతూ వచ్చింది కాబట్టి చూడండి ఇక్కడ అంతటా నాలుగో వచనం ప్రకటన గ్రంథం ఇరవై ఐదు అంతటా సింహాసనములను చూచితని వాటి మీద ఆశీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిందంట ఎవరైతే దేవుని బిడ్డలను విమర్శించడానికే అపవాదికి అధికారం ఇవ్వబడిందంట తర్వాత మరియు క్రూరమృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక ఆ వెయ్యి సంవత్సరంలో గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదియే మొదటి పునరుద్ధానము ఎవరైతే ఈ అపవాది విమర్శించిండో ఎందుకు దేవుని పితరులు ఎవరు దేవుడు ఏర్పరచుకున్న శిష్యులు ఎందుకు వీళ్ళంతా అతసాక్షులు అయ్యిండ్రు ఎందుకు వీళ్ళంతా శ్రమలుగుండ వెళ్ళిండ్రు ఎందుకంటే వీళ్ళంతా అపవాది రాజ్యాన్ని ఓడగొట్టడానికే కదా ఎందుకు ఆయన నామంలో వాళ్ళు ఏ దొంగలు కాదు ఏ పాపం చేయలేదు వాళ్ళు నరహంతకులు కాదు వ్యభిచారుకులు కాదు దొంగలు కాదు కానీ వాళ్ళంతా ఎందుకు శ్రమలు పొందిండ్రు ఎందుకు వాళ్ళు వాళ్ళ జీవితంలో అతసాక్షులు అయినరు ఎందుకు వాళ్ళంటే ఇక్కడ ఈ అపవాది వాళ్ళని విమర్శ చేయడకే కాబట్టి వాడిని జయించాలంటే మనం శ్రమంలో పోక తప్పదు కాబట్టి వాళ్ళంతా ఏమైండ్రు కడమ మృతులు బ్రతకలేదు ఇదే మొదటి పునరుద్ధానము కాబట్టి వాళ్ళంతా ఇక మొదటి పునరుద్ధానంలో ఉన్నారు మన పితరులు వీళ్ళంతా ఎక్కడున్నారు వీళ్ళంతా అపవాదిని జయించి తండ్రి సింహాసనాలు ఎందు కూర్చున్నారు నేను మొన్నటి దినం సాటర్డే నైట్ చెప్పాను కదా వాళ్ళు ఎవరు అబ్రహాం ఇస్సాకు ఆనోకు కై ఎబ్రిల్ రాసిన పదకొండ అధ్యాయ మొత్తం వీళ్ళంతా ఇప్పుడు ఈ సింహాసనం మీద ఇల్లే ఉన్నారు అక్కడ ఎవరైతే నేములు లెక్కించబడ్డాయో ఆ పితరులు వాళ్ళంతా ఆయన నామంలో ఎవరైతే దూషింపబడ్డారో దేశింపబడ్డారు ఎక్కడా ఇల్లు లోక శ్రమలు అనుభవించి వాళ్ళకి ఏ తిండి లేదు వాళ్ళకి ఉండడానికి లేదు కొండల్లో లోయల్లో గృహాల్లో వాళ్ళుకి సరైన లేక ఎందుకు ఈ లోకంలో దరిద్రులాగా ఉండిండ్రు ఎందుకు ఈ లోకంలో వాళ్ళు మరణించండ్రు ఇది వాళ్ళకి యాత్రికులే ఇల్లు వాళ్ళు అది గ్రహించండ్రు ఇల్ యాత్రికులే మనం పరదేశీలమే కానీ మన రాజ్యము పరలోక రాజ్యము మనం ఇక్కడ వాళ్ళము కాదు ఇక్కడ మనం తండి రాజ్యములు కట్టడానికే మనం ఇక్కడ వచ్చినాము ఆయన ఎందుకంటే ఈ రాజ్యాన్ని ఏర్పరిచింది ఆయన కాబట్టి ఆ రాజ్యాన్ని మనం కట్టడానికి వచ్చినాం అనుకున్నారు వాళ్ళు వాళ్ళు అన్నిటికీ సిద్ధపడ్డారు దేవునికి లోబడ్డారు దేవుని చిత్తం వాళ్ళు నెరవేర్చండ్రు వీళ్ళంతా ఇక్కడ ఈ సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు వాళ్ళంతా కాబట్టి అపవాదికి ఎందుకు అధికారం ఇవ్వబడిందంటే ఆయన బిడ్డలను విమర్శ చేయడానికి కాబట్టి నిన్ను విమర్శించే వాడు నువ్వు విమర్శ చేస్తే నువ్వు అవుతావు ప్రతి విమర్శకు లోన్ అవుతావు నువ్వేమవుతావు అంటే నరహంతకుడు అంటే వాడు చూసావా ఎట్లా అంటే ఆయన ధర్మశాస్త్రం నువ్వు మితి కాదా ఇప్పుడు నువ్వు తిరిగి విమర్శ మనం అంటే నేను కూడా అప్పుడు చేసినాను మనం తిరిగి విమర్శ అంటే చూసావా వాడు ఏ రీతిగా ఆయన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది నరహంత చేయొద్దన్న నువ్వు విమర్శించి నువ్వు మాట్లాడితే ఏమైపోతావు నువ్వు కూడా ప్రతి విమర్శకు అవుతావు నువ్వు నరహంతకుడు నీ సహోదరుడు పట్ల అంటే ఆయన ధర్మశాస్త్రం ప్రకారం అయితే నువ్వు కూడా పాపం చేసిన కాబట్టి వాడు ఆ రీతిగా మనల్ని విమర్శ చేయడానికి కూడా అధికారం పొందండు దేవుణ్ణి శోధించలేదా ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోమని చెప్పండు ఈ నేను నా ఎందు సాగిల పడి సాష్ట్రాంగ నమస్కారం చేసి రాజ్యాలన్నీ నీకు ఇస్తాను ఇక్కడి నుంచి నువ్వు దూకితే నీ దేవదోతలు వచ్చి ఎన్ని ఎందుకు చెప్పిండు కానీ దేవుడు ఏం చెప్పిండు సాతానా పొమ్ము నీ ప్రభు దేవుణ్ణి నువ్వు మొక్కు అని అంటే ఆ సాతానుడు ప్రభు ఎవరు దేవుడే కదా వాడు ఎవడు వాడిని ఎవడు ఏర్పరిచిండు తండ్రిని ఏర్పరచండు మన ప్రభు ఎవరు ఏసయ్యే వాడికి ప్రభు ఎవరు మన తండ్రి వాడిని ఏర్పరిచింది కూడా మన తండ్రి కానీ వాడు ఎందుకు గర్విష్ట అయ్యిండు వాడు ఎందుకు దేవదోతలు అంటే వాళ్ళు అహము గర్వం వచ్చింది అందుకే దేవునికి అహంకారులు గర్విస్తూ ఆయనకు నచ్చరు వెచ్చించుకునేవాడు ఎప్పుడు ఆయనకి నచ్చడు తగ్గించుకునేవాడే దేవునికి ఇష్టమైన తర్వాత చూడండి ఆ మొదటి పునరుద్ధానంలో ఆరో వచ్చనము ఆ మొదటి పునరుద్ధానంలో పాలుగలవ వారు ధన్యులను పరిశుద్ధులై ఉన్నారు చూడండి మొదటి పునరుద్ధానంలో ఎవరైతే పాల్పోయింది ఉన్నారు ఎవరు మన పితరులే మనం మన దినం చూసినా వీళ్ళంతానే ఆ మొదటి పునరుద్ధానంలో పాల్ైంది ఆ సింహాసనాల మీద వీళ్ళంతా ఆశీనులై ఉన్నారు వీటి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు ఇంకా వీళ్ళకి మరణం మీద అధికారం లేదు చూడండి వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరంలో రాజ్యము చేయుదురు వీళ్ళు దేవుడు రాజ్యం వీళ్ళకి వాళ్ళు యాజకులే యాజకులే కదా వాళ్ళు దేవుడు ఏర్పరిచిన వాళ్ళే ఆయన పట్ల వీళ్ళంతా లోబడిన వాళ్ళే ఆయన పట్ల విధేయత చూపించిన వాళ్ళే ఆయన వాగ్దానాన్ని నెరవేర్చిన వాళ్ళు వీళ్ళంతా కాబట్టి ఆ సింహాసనమే ఆసీనులై ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఈ లోకమే వాళ్ళు శాస్త్రం అనుకోవాల ఈ లోకం ఒక యాత్రిక దేశం అనుకున్నారు పరదేశం అనుకున్నారు వాళ్ళకి పరలోకం ఉంది అని అనుకున్నారు తర్వాత చూడండి ఇప్పుడు ఏడో వచ్చినము ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును చూడండి వాడు ముద్రలో సీలింగ్ లో ఉన్నవాడు ఫస్ట్ తర్వాత మనం ఆ ముద్ర సీలింగ్ అయిన తర్వాత ఏం చూసినామంటే కొంచెం కాలం వాడు ఏమైందంట మళ్ళీ విడిపింపబడ్డాడు ఇప్పుడేమంట వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును ఇప్పుడు వాడు విడిపింపబడ్డాడు ఇప్పుడు వాడిదే రాజ్యం నడుస్తుంది లోకమంతా వాడు విడిపింపబడ్డాడు భూమి నలుదిశల ఎందు గుర్మి అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మన పరలోక రాజ్యం కూడా అట్లనే ఏర్పడింది ఈ లోకాన్ని దేవుడు తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఏ రీతిగా అయితే ఏర్పరిచిండో ఆ పర్లోక రాజ్యం కూడా దేవుడు తూర్పుకి పడమరకి ఆయన పన్నెండు గుమ్మములు పెట్టిండు ఆ పన్నెండు గుమ్మములకి పన్నెండు గోత్రములు ఉన్నాయి అవన్నీ ఎట్లా ఆయన వెలుగుతో నిండి ఉన్నాయి ఈ లోకంలో మనం ఏదైతే ఆయన మహిమ పరిచిందో ఆ మహిమంతా పరలోక రాజ్యంలో వెలుతురులాగా ప్రకాశిస్తుంది అక్కడ భూమికి చీకటికి సూర్యుడికి ఏ మాత్రం చోటు ఇవ్వలేదు ఎందుకంటే ఆయన వెలుగు ఆ వెలుగు వలన అక్కడ మనం పరలోకంలో వెళ్ళిన వాళ్ళందరూ ఆ వెలుగులో ప్రకాశింపబడతారు దీన్ని నెక్స్ట్ అధ్యయనం చూస్తే అదే ఉంటది ఆ పరలోక రాజ్యం గురించి అక్కడ ఆయన చూచి తర్వాత ఆయన చెప్తుంటాడు యువన్ భక్తుడు ఆ పరలోక రాజ్యం గురించి చూడండి భూమి నలుదిశల ఎందు జనములను అంటే భూమి అంటే ఇప్పుడు మనమున్న ఈ కాలం ఈ లోకములో ఉత్తరము దక్షిణం అంటే ఈ లోకమంతా అన్నట్టు ఒక ప్రాంత ఒక దిక్కని కాదు నలు దిశల ఎందు లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మా గోగు అని వారిని లెక్కకు సముద్రపు ఇసుక వలె అంటే ఇసుకని మనం లెక్క పెట్టలేము ఆ ఇసుక రేణువుల్ని ఎవడో లెక్క పెట్టలేడు గోగు మా అంటే నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఇది ఎట్లా అర్థం చేసుకోవాలో ప్రభాని గోగుల్లో కొడితే కూడా నాకు అర్థం కాలేదు ఎట్లా ప్రభా అంటే నాకు అప్పుడు అర్థమైంది దేవుడు మత్తైసు వార్త ఇరవై నాలుగు దేవుడు అప్పుడు జ్ఞాపన చేసింది ఏంటంటే సాధ్యమైనంత వరకు వాడు ఏర్పరిచిన వారిని మోసం చేస్తాడని ప్రవచనం దేవుడు నాకు చూపించడంటే గోగు మా అంటే సాధ్య వారు ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు కాబట్టి ఈడేం చేస్తాడంట భూమి నలు దిశలు ఏంటంటే ఈ లోకమంతా ఆయన ఎవరైతే ఆయన ఏర్పరచుకున్న వాళ్ళ దగ్గర ఏం చేస్తాడు అపవాది అను మోసపరిచాడు ఈ దినము ఎందుకు దేవుని బిడ్డలు ఒకప్పుడు వెలిగిన ఒకప్పుడు గొప్పగా ఉన్నవాళ్ళు ఇప్పుడంతా ఆత్మలో ఆరిపోయిందంటే వీళ్ళందరూ వాడికి చెక్కుపోయినారు వాడి చరంలో చిక్కుకొని ఉన్నారు ఈ గొప్ప సమూహం అంతా ఎందుకు వాడి చేతిలో చిక్కు పడి ఉన్నారు వాడి వాడు వాడు వాడి అపవాది విధానము మోసపరచడమే నువ్వు అనుకోవచ్చు నేను బైబుల్ చదువుతున్నాను నాకు తెలుసు అని నీకన్నా స్పష్టంగా తెలుసు వాడికి ఎందుకంటే వాడు పరలోకం నుండి వచ్చినాడు అక్కడ గ్రంథాలు అక్కడ మనం చూస్తాం కింద అక్కడ జీవగ్రంథాలు ఏది సత్యమా ఏది అబద్ధమా ఏ రీతిగా మనుషులు మోసపరచవచ్చా ఇవన్నీ వాడికి తెలుసు దేవుని విధానాలన్నీ వాడికి తెలుసు దేవుడిని కూడా వాడు శోధించడు కానీ దేవుడు ఏమన్నాడు మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని మాట వల్ల బతుకుతుడు అని ఎందుకు దేవుడి సెలవిచ్చిండే ఆయన నీ ఆయన మాట అంటే ఆయన వాగ్దానం ఆయన వాక్యం అది నీలో ఉంటే నువ్వు బ్రతుకుతావంట అంటే వాడిని నువ్వు జయిస్తావు కానీ ఆ వాక్యమే నీలో లేకపోతే నువ్వు పడిపోతావు వాడు సంఖ్యలో పట్టుకున్న సంఖ్యల్లోకి నువ్వేమైపోతావు ఖైదీలాగా బందీలాగా వాడికి నువ్వేమైపోతావు అంటా చెక్కబడిపోతావు కాబట్టి వాక్యం పట్ల ఎందుకు మనం నిర్లక్ష్య పెట్టొద్దు ఇది వినిపోయేది కాదు ఇది చరిత్రలు కాదు ఇవి ఇవి కథలు కాదు అందరూ కథల చెప్పుకుంటారు వింటారు పోతున్నారు ఇందులో ప్రతి ప్రవచనంలో ఆయన జీవం ఉంది తండ్రి జీవం ఉంది ఆ జీవము నీలో ఉండాలా అంటే ఈ వాక్యం నీ హృదయంలో ఉండాలా నువ్వు వినక విని పాటించమని ప్రకటించకపోతే నువ్వు ఎలా ఉంటావు ఇప్పుడు మనం చూస్తే యోహం రాసిన పత్రికల్లో నువ్వు వినివారు ఉండి విని పాటించకపోతే అర్థంలోని అంటే నువ్వు విన్నావు విని దాన్ని పాటించకపోతే నువ్వు ఎట్లయిపోతావు ఒకప్పుడు నువ్వు పాపంలో నువ్వు ఏ రీతిగా ఉన్నావు అదే పాపంలో అదే రీతిగా నువ్వు ఉంటావు నువ్వు భ్రష్డు వై దూర ఎందుకు అవుతావు నీ పిలుపు ఎందుకు మర్చిపోతున్నావు ఈ వాక్యం నీలో లేకపోతేనే నువ్వు నువ్వు గుడ్డివాడిపోయినావు నువ్వు ఒకప్పుడు పాపంలో ఉన్నవాడివి నువ్వు తండ్రిని ఒప్పుకొని పరిశుద్ధపడిన నువ్వు ఆయన వాక్యంలో వెలిగి ఆయన ఆత్మను పొందుకొని ఆయన పరిశుద్ధాత్మలను పొందుకొని నువ్వు అన్ని అనుభవించిన నువ్వు ఎందుకు పడిపోయినావు వాడు నిన్ను విమర్శ చేసిండు నిన్ను మోసపరిచిండు ఆ సంఖ్యలు వాడి సంఖ్యల్లో నువ్వు చిక్కుకొని ఉన్నావు ఇప్పుడన్నా విడిపించుకో వాడి సంఖ్యలో వాడి సంఖ్యలో నువ్వు విడిపించుకోకపోతే నువ్వు నశించిపోతావు మనం నశించి వాడి చేతి వాడి సంఖ్యలో మనం చెక్కబడొద్దు వాడి సంఖ్యలను పట్టుకొని ఎందుకు బయలుదేరిండే ఆయన ఏర్పరచుకున్న వాళ్ళందరినీ ఆ సంఖ్యలో బందీలుగా చేయడాన్ని కాబట్టి మనము బందీలు అవ్వద్దు ఆ సంఖ్యలను ఏం చేయాలా ఇరగ్గొట్టాలా ఆ సంఖ్యలని ఏదైతే వాడు పట్టుకున్నాడో ఆ సంఖ్యల్లో ఉన్న గొప్ప జనసమూహం ఆ సంఖ్యలన్నీ మనం ఏం చేయాలా బ్లాస్ట్ చేయాలా వాటిలో చెరసాల్లో ఉన్న వాళ్ళందరినీ మనం విడిపించాలా కాబట్టి మన యొక్క సేవ అందుకు సాదృశ్యం ఇక్కడ చూస్తే చూడండి భూమిని అలుదిశలేందు జనములను లెక్కకు సముద్రపు ఇసుకోవాలన్న గోగు మహోగు వారిని మోసపరిచి వారిని యుద్ధము చేయుటకై యుద్ధములకు పోగు చేయుటకై వాడు బయలుదేరిను చూడండి ఎందుకు అంత్యదిన అక్రమం విస్తరిస్తుంది మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది వాడు ఈ రీతిగా వాడు ఏర్పరచబడిన వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు పోగు చేస్తున్నాడు వాడు పోగు చేయడం అంటే ఏంది ఇప్పుడు మనం మనం తీసుకొచ్చి ఒక ధాన్యం పట్నీ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పోగు చేస్తాం అట్లానే ఈడేం చేస్తాడు దేవుడు ఏర్పరచుకున్న ఈ లోకం అంతటా వాళ్ళని అందరినీ వాళ్ళని మోసపరిచి వాళ్ళలోకి పోగు చేసుకున్నాడు వాడు యుద్ధానికి బయలుదేరిండు వాడు బయలుదేరిను తర్వాత తొమ్మిది వచ్చును వారు భూమి అంతటా వ్యాపించి చూడండి ఎవడైతే వాళ్ళు మోసపోయిన వాళ్ళు ఉన్నారో అబద్ధ ప్రవర్తలు అనేకలు ఎందుకు బయలుదేరిండ్రంటే వీడు ఏర్పరచుకున్న వాళ్ళే వాళ్ళంతా వీళ్ళు వీళ్ళు ఆ పరిశైలు సర్దుకేయాలి ఆ యూహాను బాప్తీసం ఇచ్చినప్పుడు వచ్చి వాళ్ళు విమర్శిస్తే సర్ప సంతానం అని ఎందుకు అన్నాడు సర్ప సంతానం అంటే ఇక్కడ ఎవరు అపవాది కాబట్టి వీళ్ళంతా ఎవరు వాడికి సంబంధించిన బిడ్డలని ఆయన సర్ప సంతానమా అన్నాడు కాబట్టి చూడండి ఇక్కడ ఏమంట వీడు భూమి అంతట వ్యాపించి పరిశు చూడండి పరిశుద్ధల శిబిరమునకు ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా వీడు ఎవరినైతే ఏర్పరచుకోండి ఈ భూమి అంతా అబద్ధ ప్రవక్తలు వచ్చి అందరినీ మోసపరిచి వీళ్ళంతా పరిశుద్ధ పట్టణమునకు ముట్టడి వేస్తారంట వీళ్ళు అంటే పరిశుద్ధాలు శిబిరము పరిశుద్ధులు ఎవరు ఆయన నమ్మిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రిని వెతికిన వాళ్ళు తండ్రి వాగ్దానాన్ని పట్టుకున్న వాళ్ళు వీళ్ళు వీళ్ళు పట్టుకున్న వాళ్ళు పరిశుద్ధులు ఆయన నామంలో సేవ చేసి నిష్పక్షపాతంగా శ్రమలు అనుభవించి ఆయన కోసం వీళ్ళు వాళ్ళ జీవితం అన్నిటిని విడిచిపెట్టి కనిపెట్టుకున్న వాళ్ళే పరిశుద్ధులు కాబట్టి వాళ్ళ పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును కాబట్టి వాళ్ళ మీద వీడేం చేస్తడంట ముట్టడి వేస్తాడంట ఎవడు వీడు ఏర్పరచుకున్న వాళ్ళందా ఎవరైతే ఆయన ఏర్పరచుకున్న వాళ్ళందరినీ మోసపరిచి వాళ్ళందరినీ తీసుకొచ్చి వీడేం చేస్తాడంట ఆయనను ఎవరైతే వాడు విమర్శ చేయడానికి వాడు అధికారం పొందిండు కాబట్టి ఆ యొక్క పరిశుద్ధులు అంటే ఎవరు ఆయన బిడ్డలు వాళ్ళ మీద ఇడు ఏం చేస్తారంట యుద్ధం చేస్తాడంట అప్పుడు అప్పుడు చూడండి పరలోకం నుండి దిగి వచ్చి నుండి అగ్ని దిగి వారిని దహించను ఇది ఎండింగ్ టైం ఇది అంటే అబద్ధ ప్రవక్తలు అందరూ వచ్చి అందరినీ మోసం చేసి ఆ పరిశుద్ధుల పట్టణం మీద వచ్చినప్పుడు ఏం చేస్తాడంట దేవుడు పరలోకం నుండి అగ్ని దిగి ఏం చేస్తుందంట ఆ యొక్క ప్రవక్తలు ఆ యొక్క ప్రవక్తల్లో ఎవరైతే చెక్కబడ్డ చూడండి దేవుని బిడ్డలు ఇక్కడ దహించిపోతారంటే చూడండి ఈ గొప్ప జను సమం అంతా ఇప్పుడు మన దినం మన దేవుడు చూపించిండు అతసాక్షులు అవుతారంటే ఆయన అగ్నిలో వీళ్ళంతా దహించుకొని పోతారు కాబట్టి వాడు ఏం చేసిండు వాడు మోసపరచడానికే బయలుదేరి ఉన్నాడు వాడు సంఖ్యలో పట్టుకొని తిరుగుతున్నాడు వాడు గర్జించ సింహముహాలే ఉన్నాడు వెతుకుతున్నాడు ఎవరిని మింగుదామా కాబట్టి నీలో తండ్రి తలుపులు తడుతున్నాడు దేవుడు నీకు నీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి ఆయన స్వరం వినిపించి తలుపులు తడుతున్నాడు నువ్వు వెళ్ళి త్వరగా తలుపులు తీస్తే ఆయన నీలోకి ఉంటాడు అప్పుడు నువ్వేమవుతావు వాడు నీలోకి రాలేడు నువ్వు నీ హృదయం తలుపులో తండ్రికి నువ్వు పిలిచి నువ్వు ఉండకపోతే వాడు నిన్ను మింగడతాడు ఖచ్చితంగా వాడు మింగేస్తాడు కాబట్టి ఈ దినం మనము దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే వాడు ఈ లోకంలో భయంకరంగా వాడు బయలుదేరిండు ఇప్పుడు ఎంత మోసపరిచండు ఇంకా అందరినీ మోసం చేస్తాడు కాబట్టి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలా తండ్రిని వెతకాలా పైన వెతకాల పైన వెతికితే ఇప్పుడు వ్యూహాను భక్తుడు పైననే వెళ్ళి అన్ని చూసి వచ్చి రాసిండు కింద చూసి రాయలేదు ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతం కాదు మనం పరదేశీలో మనం ఒక యాత్రికులమే కానీ మన రాజ్యము పరలోక రాజ్యము అక్కడ నువ్వు ఉండాల ఆ అధికారం కోసం నువ్వు ప్రయాస పడాలా ఈ లోకాధికారం మనకెందుకు ఈ లోకమే ఉండదు ఈ లోకంలో ఉన్నది ఏది ఉండదు అన్ని నశించిపోతాయి గతించిపోతాయి కానీ నీతి నివసించే దగ్గర నువ్వు ఉండాలా ఆయన సింహసాసనాల దగ్గర నువ్వు ఉండాలి నీ ప్రయాసం దానికోసం ఉండాలా ఈ లోకం కోసం కాదు ఈ లోకంలో మనం ఉన్నామంటే ఒక యాత్రికుల్లాగానే ఉన్నాం పరదేశీయులమే మనం కానీ తండ్రి రాజ్యాన్ని కట్టడానికే దేవుడు మనల్ని ఈ దినం పెట్టిండు చూడండి పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధం గల గుండంలో పడవేయబడ్డను ఇది ఎండింగ్ అనమాట వాడు ఫస్ట్ దేవుడు వాడిని బదిలించిండు ముద్ర వేసిండు కొంతకాలం విడిపించిండు మళ్ళీ చరచల్లో నుండి విడిపించిండు వాడేం చేసిండు ఏర్పరిచిన వాళ్ళంతా చేస్తే ఇంకా అపవాదికి ఏంటంటే ఇది ఫైనల్ ఇంకా వాడు ఏమైపోతాడంట లాస్ట్ ఇంకా వాడు ఎవరిని మోసరచడు ఇంకా ఇంకా ఎవరిని మోస వాడి రోల్ అంతటితో క్లోజ్ అయిపోతుంది కాబట్టి వారిని మోసపరిచిన అపవాది ఎవరైతే ఆయన బిడ్డలు ఏర్పరిచిన వాళ్ళు ఆయన నిరిగిన వాళ్ళేమో అగ్నిలో గాల్చియబడ్డరు వారిని మోసపరిచిన అపవాది ఏమవుతుందంట అగ్ని గంధకం గల గుండంలో ఏమైపోయిండంట పడవేయబడి ఇంకా వాడు క్లోజ్ వాడి చాప్టర్ ఆ దేవదూత ఎవరైతే ఉందో అపవాది సాతానుగా ఘట సర్పం దాని రోల్ అంతటితో అయిపోతుంది ఎండి పడవేయబడును అచ్చట ఆ క్రూరముఖము అబద్ధ ప్రవక్త ఉన్నారంట ఆ క్రూరముఖం ఎవరు అబద్ధ ప్రవక్త అబద్ధ ప్రవక్త ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింబములు బాధింపబడదురు చూడండి ఇల్లు దేవుణ్ణి నమ్మిన బిడ్డలు ఆయనలో ఉండకుండా ఈ యొక్క అపవాది చేతిలో ఆ యొక్క అబద్ధ ప్రవక్తల చేతిలో ఆ యొక్క సంఖ్యల్లో చిక్కబడి వీళ్ళు ఏమైపోతారంట ఆయన నమ్మిన బిడ్డలు ఆయన నామాన్ని ఇక్కడ ఆయన రాజ్యాన్ని కట్టిన బిడ్డలేమో యుగ ఆనందంతో సంతోషంతో తండ్రి యొక్క మహిమతో ప్రకాశింపబడి ఉంటారంట ఎవరైతే ఆ యొక్క చేతుల్లో చరసాల్లో చిక్కి ఆ సంఖ్యలో పడ్డబడ్డ వాళ్ళంతా యుగ యుగములు ఏమైపోతారంట ఆ అగ్నిలో ఎంత నరకాయాతన ఉంటదో వాళ్ళకి కాబట్టి నువ్వు ఈ దినము అబద్ధ ప్రవక్త చేతిలో చెక్కబడొద్దు ఆయన తలుపులను ఎద్ద తీసేండు ఇప్పుడైనా నీ హృదయాన్ని ఆయనకి నువ్వు ఇవ్వాలా ఇంతకాలం హృదయంలో లోకాన్ని నింపుకున్నావు లోక ఆశలతో హృదయాన్ని నింపుకున్నావు నువ్వు ఆ తలుపులు నువ్వు క్లోజ్ చేశావు కానీ ఆయన పరమును వీడి ఆయన స్వరం వచ్చి నీ తలుపులు తడుతున్నాడు ఈ దినం నువ్వు ఇప్పుడైనా నువ్వు గ్రహించి నీ తలుపులు నువ్వు తెరవపోతే నువ్వు తలుపులు తెరిస్తే ఉంటాడు ఆయన ఆయనతో కూడా ఉన్న వారందరూ ఏమంటారంట నీతో భోజనం చేస్తారంట నీతో ఉంటారు కాబట్టి ఇప్పుడైనా నువ్వు కనిపింపగలు నీకున్న ఆత్మీనేత్రాలకున్న గుడ్డితనం మనం పోగొట్టుకోకపోతే నువ్వుకి ఇవి అర్థం కావు అవి అర్థమయ్యతాయనికి నువ్వేమైపోతావు ఆ యొక్క అగ్నిలో దహించి వేయబడతావు నువ్వు మోసపోతావు అప్పుడు నువ్వు ఎంత బాధపడి ఎంత రోదన ఏం లాభం ఆయన వాక్యం మనల్ని ఎన్నోసార్లు హెచ్చరించినప్పుడు ఆ వాక్యానికి నువ్వు లొంగకుండా ఇన్ని కథల్లాగా నువ్వు మళ్ళీ లోకంలో పడిపోతే ఎవరికి నష్టం చెప్పిన వాడికి నష్టమా వినని వాడికి నష్టమా చెప్పిన వాడు బాగానే ఉంటాడు పోయి తండ్రి సింహాసనం ఎదుటి కూర్చుంటాడు మంచిగా అక్కడ ఉంటాడు వాడు ఆనందంతో సంతోషం ఈరో ఈ లోకంలో శ్రమలు అనుభవించుడు ఈ లోకంలో వాడికి ఇల్లు లేదు వాకిలు లేదు వాడి లోకంలో దారిద్ర్యం అనుభవించుండు సరైన తిండి లేదు కొండల్లో లోయల్లో ఎక్కడెక్కడ వాడు బతికి వాడికి ఏం వాడు వాడికి ఏం కాదు వాడు వెళ్ళి పరలోకంలో తండ్రి మహిమతో ఆయన ఎదుట వాడు ఉంటాడు నువ్వేమో చెప్ప వాడు చెప్పినప్పుడు వినకుండా నువ్వు ఉన్నందుకు నువ్వేమైపోతావు అగ్ని గంధకాల్లో రెయింబగులు యుగ యుగములు అంట ఒక దినం కాదు చూడు ఆ బాధ నరకయాతన ఎంత వేదన కాబట్టి మనము ఆ వేదనకు గురవద్దు మనం తండ్రి మహిమలో వెలిగింపబడాలా ఆ పరలోక రాజ్యము మనది దేవుడు మన కోసమే ఏర్పరిచండు నువ్వు నేను మనం ఉండాలని అందుకే ఆయన ఆయన మరణం ద్వారా మనలందరినీ ఆ రాజ్యంలోకి ఆయన రాణించండు మనమంతా పాపలే మనల్ని ఎవడు పాపం చేయని లేడు పరిశుద్ధుడు ఎవడు లేడు అందరూ పాపం చేసిన కాబట్టి ఆయననే పరిశుద్ధుడు కాబట్టి ఆయనలోనే పాపం లేదు కాబట్టి ఆయన పరమును వీడి ఈ లోకంలో ఆయన పశువుల పాకలో జన్మించి ఆయన తగ్గించుకొని శిల్వ శ్రమను సహించి ఆ భారాన్ని మోసి అవమానాలన్నీ నిర్లక్ష్య ఆయన తండ్రి చిత్తం నెరవేర్చి నీకు రక్షణ ఇచ్చినాడు నువ్వేం చేసినావు ఆ రక్షణ పొంది ఒకప్పుడు వెలిగింపబడి నువ్వేమైనా మళ్ళీ నువ్వు పాపపు జీవితంలోకి వెళ్ళి నువ్వు గుడ్డివాడివి అయితే దూరదృష్టి లేని వాడి అయితే ఎవరికి నష్టం కాబట్టి ఈ దినం నువ్వు మనం చూడండి తర్వాత రాత్రి మరియు ధవలమైన మహాసింహాసనమును దాన్ని ఎందు ఆసీనుడై ఉన్నాయొక్క నేను చూచి తినే ఆసీనుడై ఉన్న మన ప్రభు ఆయనంట అక్కడ ఏమంట చూచిందంట భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను చూడండి ఈ భూమి ఆకాశములకు ఇంకా ఎందుకు పని ఆయన దగ్గర ఆ పర్వక రాజ్యంలో వీడితో పని సూర్యుడితో పని చంద్రుడితో పని ఆ పర్లోక రాజ్యంలో కాబట్టి ఆ ఏమైపోయింది అంట గతించిపోయింది వాటి రోల్ అయిపోయింది తర్వాత వాటికి నిలువ చోటు కనబడకపోయాను ఇంకా ఈ భూమికి ఈ ఆకాశాలకి ఈ ఇట్లా ఈ లోకంలో ఆయన సృష్టించిన వేటిదాంత ఇంకా పని ఆయననే మహిమ ఆయన వెలుగు మన మీద ఉంటది కాబట్టి ఇంకా సూర్యుడితో పనే ఉంది చంద్రుడితో పనేముంది తర్వాత చూడండి మరియు పన్నెండు వచనము ఇంకా రెండు వచనాలు చెప్పు మరియు గొప్పవారేమి కొద్ది వారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి నేను చూచి ఇక్కడ గొప్ప వారు ఉన్నారు కొద్ది వారు ఉన్నారు ఈ గొప్పవారు ఎవరు కొద్ది వారు ఎవరు కోత విస్తారమే పనివారు కొద్దిగా ఉన్నారు అంటే ఆ కొద్ది వాళ్ళు ఎవరు ఆయన బిడ్డలు ఈ గొప్ప వాళ్ళు ఎవరు ఈ గొప్ప జను సమూహం కాబట్టి వీళ్ళంతా ఏముందంట ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచిరు వీళ్ళంతా ఆ యొక్క ధవలమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడంట కూర్చుండంట ఇక్కడ గొప్పవారేం కొద్దివారు వాళ్ళంతా ఎదు ఏంటంట తండ్రి ఎదుట నిలవబడి ఉన్నారంట వాళ్ళంతా అంటే చూడండి తర్వాత అప్పుడు గ్రంథములు విప్పబడెను అప్పుడు ఆ గ్రంథములు విప్పబడేను తర్వాత ఏమైంది మరియు ఆ జీవగ్రంథము వేరొక గ్రంథము విప్పబడేను అయన ఆయన ఇప్పిన గ్రంథంలో జీవగ్రంథము ఇప్పబడిందంట అక్కడ ఏమనుంది ఆ గ్రంథంలో ఎందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి చూడండి ఇక్కడ గ్రంథములు ఎందు రా క్రియల చొప్పున నేను క్రియలు లేని విశ్వాసము మృతమే అన్నాడు యాకోబు ఎందుకు అన్నాడు నువ్వు విశ్వాసం పెట్టు దేవుడు ప్రార్థన చేస్తే ఎప్పుడన్నా ఆయన మనసును నెరవేర్చినవా ఎప్పుడన్నా నీ సహోదరుడు కష్టాల్లో శ్రమంలో బాధలో ఉంటే వెళ్ళి మనం చేసినావా ఎప్పుడన్నా విధవరానికి ఎప్పుడన్నా మనం సహాయం చేసినామా ఎప్పుడైనా ఆకలి కొని వాడికి ఎప్పుడైనా మనం ఆహారం పెట్టినామా ఎప్పుడైనా ఆయన మనసు ఏంది అదే కదా క్రియలు నువ్వు ఎప్పుడైనా ఆయన మనసు నెరవేర్చినవా ఎప్పుడు నీ స్వార్థంతో నువ్వు ఉంటుంది నువ్వు ఒకప్పుడు ఆయనలో ఆశీర్వదింపబడి ఆయనలో వెలిగింపబడి ఆయన మేలులు పొంది నువ్వు ఆ యొక్క ఆశీర్వాదం ఆ మేలు నువ్వు ఎవరికైనా ఇతరులకు నువ్వు ఎప్పుడన్నా పంచినవా నువ్వే అనుభవిస్తున్నావు నువ్వు దేవుడిని ప్రేమ పొందిన నువ్వు నువ్వు ఒకప్పుడు క్షమింపబడిన నువ్వు ఒకప్పుడు కనికరం పొందిన నువ్వు ఏనాడైనా ఇవ్వనన్నా క్షమించగలుగుతున్నావా నీ హృదయంతో నువ్వు ఎప్పుడైనా ఇవ్వనన్నా కనికరించగలుగుతున్నావా దుఃఖంలో ఉన్నవాడిని ఎప్పుడైనా నువ్వు వెళ్ళి ఓదార్చినావాకలుగున్నవాడికి ఎప్పుడైనా నువ్వు వెళ్ళి ఆకలి ఇవన్నీ చేయకపోతే నీ క్రియలు ఉంటాయి నువ్వు దేవుని నమ్మి ఎందుకు ఆ విశ్వాసం ఇప్పుడు అబ్రహాం చూస్తే ఏం చేసిండు అసలుకి ఆయనకున్న ఎన్ని ఆయన స్వరం విని అబ్రహం ఆయనకున్న ఎన్ని వదిలిపెట్టిండు ఏం లేని ఎక్కడికి వెళ్తుండో కూడా తెలియని స్థలానికి ఆయన నమ్మి వచ్చిండా లేదా ఆయనకున్న ఎన్ని వదిలిపెట్టి వచ్చి ఏం చేసిండు ఆ పునాదులు లేవు ఏమి లేవు కానీ ఆ పట్టణానికి వచ్చిండు ఎందుకు దేవునికి ఎంతగా లోబడిండు ఈ దినం నువ్వు ఆ రీతిగా లోబడుతున్నావా ఆయన ఎందుకు మత్త వార్తలో చెప్పిండు నేను నప్పు వాడికి వాడికి నువ్వు పక్కకు తప్పుకోవద్దని అవన్నీ ఎందుకు చెప్పండి అవన్నీ క్రియలే అవి చేస్తేనే నువ్వు తీర్పు ఆయన విధానంగా నువ్వు తీర్పు తెచ్చబడతావు నువ్వు అవి చేయబోతు నువ్వు ఎట్లా తీర్పు తెచ్చబడతావు కాబట్టి నువ్వు మోసపోతావు నేను ఈ వాక్యాలన్నీ నేను తండ్రి ఆమోదం పొందినాకే చెప్తున్నా ఇవన్నీ నేను ఫస్ట్ ఒక రెండు నెలల ముందు నేను కూడా పాపంలో ఉన్నవన్నీ నేను అడిగినా తండ్రి నేను ఎందుకంటే నేను చెప్పితే బేషధారకుండా అవుతాను తండ్రి నేను చెప్పాలా వద్దంటే ఆయన బయలుపరచండి ఇవన్నీ నాకు లేకపోతే నేను ఎట్లా చెప్పగలను నేను నాకు జ్ఞానం ఎవరిచ్చిండ్రు నాతో ఎవరు మాట్లాడుతున్నారు దేవుడే మా అయినా మాట్లాడుతున్నాడు తండ్రి నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ ప్రవచనాలన్నీ నేను అర్థం చేసుకొని ఈ దినం నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను కాబట్టి చూడండి నీ క్రియలు లేని విశ్వాసం మృతమే అని యాకోబు రాసిన పత్రికలో ఎందుకుందంటే నీ క్రియల చొప్పున ఇక్కడ ఏమవుతుందంట ఆ గ్రంథంలో తీర్పు తీర్చబడతదంట కాబట్టి ఈ దినం నీ క్రియలు దేవునికి అనుగుణంగా ఉన్నాయా లేవా ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా దేవుడు నిన్ను పిలిచిండు కాబట్టి నీకు వినిపించింది కాబట్టి నువ్వు సరిచేసుకో లేకపోతే నీకు తీర్పు తీర్చబడబోతుంది చూడు తన క్రియలు చొప్పున తీర్పు పొందెను మరణమును మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును ఆ అగ్నిగుండము రెండవ మరణము చూడండి మరణము మృతుల లోకము అగ్నిగుండములు ఇంకా అక్కడ మరణం ఉండదు ఇంకా అక్కడ మృతులు ఉండరు ఎవరైతే ఆయన పర్వక రాజ్యంలో తీర్పు తీర్చబడిన వాళ్ళకి ఇంకా మరణం ఉండదు ఇంకా వాళ్ళు చావరు వాళ్ళు ఇంకా ఎంత కాలం ఉంటారో దేవునితో అంతకాలం ఉంటారంట ఇంకా వాళ్ళు వాళ్ళ బ్రతుకు ఇంకా యుగ యుగములు ఆయనలో ఉంటారు వాళ్ళు ఇంకా వాళ్ళకి మరణము మృతులు ఏమైందంట అగ్నిగుండంలో ఇంకా మరణానికి ఛాన్స్ లేదు ఫస్ట్ కూడా మరణానికి ఆదామ అవకాలంలో దేవుడు మరణానికి ఛాన్స్ ఇవ్వాల కానీ వాళ్ళు ఏం అపవాది చేతిలో లొంగిపోయిండ్రు కాబట్టి వాళ్ళు మరణానికి పోయిండ్రు కానీ ఆదామతో మరణానికి పోయిండ్రు చివరిగా తీర్పు తెచ్చేటప్పుడు ఎండింగ్ లో ఏమైండ్రు మరణాన్ని దేవుడు కొట్టివేసిండ చూడండి ఈ మధ్యలో మరణమే ఉంది కాబట్టి స్టార్టింగ్ ఆదామ ఎండింగ్ మనము కాబట్టి మనకి తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు కాబట్టి చూడండి మరణము మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడును ఈ అగ్నిగుండం అంట రెండవ మరణం అంట ఇంకంతటితో మొదటి మరణం మనం చూసినాము రెండో మరణం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఎవని పేరైన నువ్వు జీవగ్రంథం ఎందు రాయబడినట్టు కనబడిని ఎడలా చూడండి ఎవని పేరైతే ఆ జీవగ్రంథము రాయబడినట్టు కనబడిని ఎడలా వాడి అగ్నిగుండంలో పడవేయబడు చూడండి ఈ దినం ఆ నీ పేరు ఉందో లేదో పరిశీలించుకో అది ఎవరో చెప్పరు నువ్వు వెళ్ళి దేవుళ్ళు అడగాల నువ్వు దేవుళ్ళు వెళ్ళి వెతికితేనే నువ్వు దేవుని గ్రంథంలో ఉన్నవాళ్ళు లేవ నీలో పరిశుద్ధ ఉందా లేదా అసలు నీలో ఏ ఆత్మ ఉందో అసలు నువ్వు ఏ శక్తి పొందుకున్నావు దేవుడు అసలు నీ రోలేందో నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఎట్లా సేవ చేస్తావు నువ్వు నీ రోలు ఏందో నువ్వు తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావో మన గమ్యం తెలిస్తే మనం వెళ్ళేదానికి ఒక అర్థం ఉంటుంది ఆ గమ్యాన్ని పట్టుకుని మనం వెళ్తాం అట్లా నేను సేవ ఏందో కూడా నువ్వు ఇంకా నీ పిలిపి కూడా నీకు జ్ఞాపకం లేదు అసలు నువ్వు ఎందుకు ఏర్పరచబడ్డాడు దేవుడు ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు నీ ద్వారా ఏం జరగాలో కూడా నువ్వు ఇంకా తెలుసుకోకపోతే నీ పిలిపోయి కూడా నువ్వు మర్చిపోతే నిర్లక్ష్య పెడితే ఎట్లా కాబట్టి చాలా మందికి తెలియదు అసలు వాళ్ళకి దేవుడి శక్తి ఉందో కూడా లేదా వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉందో లేదో తెలియదు ఎందుకు తెలియదంటే వాళ్ళు ఎప్పుడు లోకంలో ఉంటే లోకాన్ని ప్రేమిస్తే వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు లోకాన్ని ప్రేమించిన వాడు ఎప్పుడు తండ్రి విధానాలు కూడా చూడలేడు ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించుండు ఈ లోకంలో గ్రుడ్డివాడు కానీ పరలోకాన్ని చూసి వచ్చి రాసిండు వ్యోహన్ యోహన్ చూడండి ఈ లోకంలో గ్రుడ్డివాడే మనం చూసినాం కదా మన పిత్రుడు మన శనివారం దేవుని చూపించినప్పుడు ఆ రికార్డింగ్ లో ఉంటాం మన ప్రవక్తలు కూడా ఈ లోకంలో దరిద్రుడు కానీ పరలోక మంది ఏమై సింహాసనాల మీద ఉన్నారు ఈ లోకంలో నువ్వు దారిద్రంగా ఉన్నావు కానీ పరలోకంలో నువ్వేమై ఉండవు ఆ తాలపు చెవులు ఆ సింహాసనాలు ఆ రాజ్యం మీద నీకు అధికారం ఇచ్చిండు దేవుడు కాబట్టి ను ఏ అధికారం కోసం ఈ దినం ప్రయాస ఈ లోకాల మీద అధికారం పొందితే ఏం సోకం ఇది లోకమే ఉండదు కదా నువ్వు ఏం ఏర్పరచుకుంటే ఏంది ఈ లోకంలో నువ్వు ఏటి కోసం ప్రయాసపడి నీ జీవితం ఈ లోకం పెడితే ఏంది అవన్నీ పోతాయంట భూమి ఉండదంట ఆకాశం ఉండదంట వాటికంటా చోటు కూడా ఉండదంట ఇంకా అలాంటి దానికోసం నువ్వు ఎందుకు మనం ఎందుకు ప్రయాస ఈ దినం కాబట్టి మన ప్రయాసం ఎప్పుడు తండ్రి మీదనే ఉండాల మనం పిలిపేందో మనం మర్చిపోవద్దు అది దిన దినం జ్ఞాపకం చేసుకోవాలా నిమిషం నిమిషం నీ పిలుపు నువ్వు జ్ఞాపకం చేస్తే అపవాదికి నువ్వు చోటు ఇవ్వవు నీ పిలుపును నిర్లక్ష్య పెడుతున్నాను మళ్ళీ పాపం వెళ్తున్నావు అంటే వాడి యొక్క సంఖ్యలు ఆ యొక్క పెద్ద సంఖ్యలు ఏదైతే వాడు పట్టుకొని తిరుగుతుంట భూమి అటు ఇటు వాడు ఏర్పరచిన వాళ్ళందరూ చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి ఆ సంఖ్యలకు నువ్వు చిక్కబడతావు కాబట్టి నీ పిలుపుని ఇప్పుడైనా నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రిని అడుగు తండ్రి ఎందు నువ్వు ప్రధాయేయపడు ఖచ్చితంగా జరుగుతాడు ఇంతకాలం ఎవరో మనం నేనైతే వెతకలేదు నేను వెతికినాను కాబట్టి తండ్రి నాకు ఈ విధానాలన్నీ చూపిస్తున్నాడు కాబట్టి మనం వెతకాల ఇది ఒక్క చూడండి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఆరో వచనం చెప్పి క్లోజ్ చేస్తాను మరియు ప్రకటన గ్రంథము ఇరవై రెండు అద్యం మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను ఈయన పరలోకమందుండి పరలోకం అందుండి అన్ని చూస్తుండేనా ఒక దూత ఇచ్చి ఏం చెప్తుందంట ఈ మాటలు నమ్మకములై సత్యములై ఉన్నాయంట ఇప్పుడు ఆ దూత చెప్పే మాటలు ఏవంట ఆ దూత ఎవరం ఆ దూత చెప్తుంది ఈ వ్యూహానికి చెప్తుందంటే ఈ మాటలంట నమ్మకం అయినవి అంట సత్యములంట అబద్ధము లేదక్కడ సత్యములై ఉన్నవి ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభు ప్రవక్తలు ఎవరంటే మనం మనం చూసినాం కదా అధికాండం నుంచి ఉన్న వాళ్ళే మన ప్రవక్తలు వాళ్ళ దేవుడకు ప్రభు చూడండి త్వరలో సంభవింపవలసిన వాటిని అంటే భవిష్యత్తులో ఏమైతే జరగబోతున్నాయో వాటిని తన దాసులకు తన దాసులు ఎవరు ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు ఆ రోజు అపోస్తుల్ని అట్లా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఈ దిన మనల్ని ఏర్పరచుకోండి కాబట్టి చూడండి త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై చూడండి తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను కాబట్టి ఆల్రెడీ దూత వచ్చిండు ఆయన దూత వచ్చింది చూసేవాళ్ళు చూస్తున్నారు చూడని వాళ్ళు చూడలేకపోతున్నారు లోకంలో ఉన్న వాడికి ఆ దూత కనిపిది గుడ్డివాడైన వాడికి ఎట్లా చెప్పండి వాడికి గుడ్డివాడు వాడు దేవుళ్ళలో యొక్క దూతలు చూడలేరు కదా కాబట్టి చూడండి త్వరలో స్తంభం ఎంపవలసిన తన దాసుల ఎవరు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలకు చూపుటకై తన దూతను పంపెను ఆల్రెడీ దూత వచ్చింది మొన్నటి దినం దేవుడు తన తనే మాట్లాడింది కదా తన దాసుడు ద్వారా ఎవరు ఆ యోహం రాసిన పత్రికలో ఐదో అధ్యాయంలో ఒక దేవదూత వచ్చి ఆ నీటిని కదిలింపినప్పుడు ఆ నీటిని కదిలించిన వాళ్ళు ఎవరైతే ముందు వెళ్ళి ఆ నీటిలో పడితే వాళ్ళు ఏంట్రంటే కదిలింపబడ్డం అంటే ఏంది అపవాది బంధకాల్లో ఉన్నవాడికి కదిలింపబడితే వాడు ఏమవుతాడు కదిలించిన అలర్ట్ అయితే ఏమవుతాడు ఆ యొక్క ఆ యొక్క వాడికి అపవాది బంధకాలు ఆ సంఖ్యల నుంచి వాడు విడుదల పొందుతాడు వాడు కదిలింపబడకపోతే వాడు అట్లానే నిర్లక్ష్యంగా ఉంటే కాబట్టి కదిలింపబడుతుంది ఆ దేవదూత అక్కడ చూస్తున్నాం ఇక్కడ కూడా దేవదూత వచ్చింది దేవుడు పంపిండు ఆల్రెడీ దూతని కాబట్టి ఆ దూత ఎవరు ఏంది అది నువ్వు వెతుకు తండ్రిని కాబట్టి ఆయన ఆల్రెడీ దేవదూత మనలో ఉన్నాడు చూడండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములో గైకొనివాడు ధన్యుడు ఆయన త్వరగా వచ్చుతున్నాడు ఆయన మన కాలంలో మనమే చూస్తాం మన తండ్రిని మన నేత్రాలే చూస్తా ఇది నేను ధైర్యంగా చెప్పగలను ఎందుకంటే అంతా అనుకుంటున్నారు ఇంకా ఇంకా కాలం ఇంకా నెమ్మదిగా ఉంది ఇంకా జరుగుతుంది ఏం జరగదు ఇంకా ఎండింగ్ కొత్త అంచుల్లో వచ్చినాం ఆయన రాకడం అంత సమీపంగా ఉంది మనకి కాబట్టి ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నప్పుడు నువ్వు ఇప్పుడైనా మనం మనం అంచి మనం ఈ లోకాన్ని లోకమాలి ఇది మనలో ఇంకా తండ్రి పట్ల అవిధేయత ఏదైతే ఉందో మనలో ఏదైతే ఆయన పిలుపుకి మనకి ఆటంకాలు ఉన్నాయో ఆ యొక్క ఉన్నాయో వాటి అన్నిటి నుంచి నువ్వు విడిపించుకొని నువ్వేమవాలా నీ తలుపులు తెరిచి తండ్రి హృదయంలోకి రానీయకపోతే వాడు గర్జించ సింహం వాలే ఆల్రెడీ బయలుదేరిండు కాబట్టి వాడు నిన్ను మింగబోతున్నాడు వాడిని వాడు నువ్వు నిన్ను మెంగలేడంటే వాడు నిన్ను ఆయన వాక్యము అంటే ఆయన నీ హృదయంలో ఉంటే వాడు నిన్ను ఎట్లా మింగుతాడు కాబట్టి ఆయన నీ హృదయంలో లేకపోతే ఖచ్చితంగా వాడు నిన్ను మింగుతాడు కాబట్టి వాడు మింగకుండా ను జాగ్రత్త పడు నీ పిలుపుని నువ్వు మర్చిపోవద్దు ఈ గ్రంథంలో ప్రవచన వాక్యములో గైపోని వాడు ధన్యుడు కాబట్టి మనం అంతా కాబట్టి కాబట్టి ఈ దినం ఈ వాక్యం దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మహా కాబట్టి మనం ఇప్పుడైనా ఇంకా విడిచిపెట్టాలా మనము దేవుడు ఆల్రెడీ దూత పంపిండు కాబట్టి ఆ దూత వచ్చి కదిలిస్తుంది కాబట్టి మనం సరి మనము దేవుడు ఎందుకు ఈ దినాల్లో మనకి ఎప్పుడు మరుగైన విషయాలు ఎన్నెన్నో విషయాలు మిల్క్ చేసేద క్రమం క్రమాలు దేవుడు ఎందుకు అవన్నీ సత్యాలు ఇప్పుడు ఎందుకు రివీల్ జరుగుతున్నాయంటే అది లెండింగ్ టైం అనమాట అంటే ఆ వాక్యాలు ఆ వాగ్దానాలు ఎవరైతే పట్టుకొని వాళ్ళు సరిచేసుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళు ఆయన పిలుపులో ఉన్న వాళ్ళు సిద్ధపరిచిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ యొక్క ప్రవక్తలకి ఆ యొక్క క్రోరముఖము ఆ యొక్క వాళ్ళు చోటు కాబట్టి వాడు యుద్ధం చేయడానికి వస్తున్నాడు కాబట్టి నువ్వు వాడి మీద యుద్ధం చేయాలి కదా మన యుద్ధం చేయాలా కాబట్టి మన పక్షాన తండ్రి యుద్ధం చేస్తాడు కాబట్టి మనం సైనికుల్లాగా మనం ఇంకా యుద్ధంలో నేర్పరి అవుతున్నాం కాబట్టి మనకు యుద్ధం జరగబోతుంది కాబట్టి మహాపరిశుద్ధుడుడుడుడుడు మహోన్నతుడా కనికిరం గల తండ్రి ఏస్ అయ్యా నీకు వందనాల తండ్రి నా తండ్రి నీకు స్థుతుల స్తోత్రంలో తండ్రి పరలోక ముందున్న దేవదూతల ప్రభా నిన్ను ఎల్లప్పుడూ ఆరాధించే అతి నా తండ్రి నీకు స్థుతుల స్తోత్రంలో తండ్రి అవును ప్రభా తండ్రి వాడు నాయన తండ్రి పెద్ద సంఖ్యలో పట్టుకున్నాడు తండ్రి వాడు ఆ లోకాన్ని దిగే ఎందుకు ఆ సంఖ్యలంటే నువ్వు ఏర్పరిచిన వాళ్ళ సంఖ్యలోడు బిగించడానికి ఆ బంధకాల్లో వాడిని చిక్కు వాడు నా తండ్రి ఏర్పరిచిన వాళ్ళందరినీ తండ్రి వాడు మోసపరచడానికి వాడు ఆల్రెడీ ఉన్నాడు ప్రభా వాడు నాయన తండ్రి వాడికి వాడి చరసాల నుండి వాడు ఇప్పుడు ఇప్పబడినాడు ప్రభా వాడు ఇప్పుడు ఫ్రీగా దిగుతున్నాడు ప్రభా అంతా తండ్రి కాబట్టి ప్రభా వాడికి మేము చోటివకుండా నాయన ఎప్పుడు మహోన్నతుడు బాగు నీవే నీలో మేము నివసింపజేయాలా నీ మహోన్నతుడు చోటున నివసించిన వాడే సర్వశక్తివంతుడు కాబట్టి తండ్రి నీ చోటన మేము ఉంటే వాడు మీ మమ్మల్ని ముట్టలేడు కాబట్టి మా హృదయంలో ప్రభా యొక్క జీవమైన వాక్యం ఉండాలా ప్రభా ఆయన ఆత్మ ఆత్మకడ్గం అంటే ఈ యొక్క వాక్య కడ్గమే వాడిని మేము ఎదిరించగలం కాబట్టి తండ్రి మీరే ప్రభావనైనా నా తండ్రి తోడనండి ప్రభా తండ్రి ఆ నా తండ్రి ఎవరైతే ప్రభానైనా ఐజాక్ బ్రదర్ని కూడా మీరు ముట్టి తాకి ఆ కడుపు నొప్పి నుంచి మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి తండ్రి నా ప్రభా తండ్రి ఎంతమంది అయితే గొప్ప జన యొక్క నైనా కోవిడ్కి ఇన్ఫెక్ట్ అయినారో నైనా ఎంతమంది అయితే హాస్పిటల్ ఐసీలో ఉన్నారో వాళ్ళందరి పట్ల కనిక్రం చూపించి కృప చూపించి వాళ్ళందరికీ ఇంకొక అవకాశం ఇచ్చి ప్రభావ వాళ్ళందరూ రక్షణ పొంది వాళ్ళంతా సత్యంలోకి వచ్చి నేను రాజ్యంలో ఉండాలా పరొక రాజ్యంలో ప్రభా ప్రభా కాబట్టి ఎవరు నశించుకోవడం తండ్రి నీకు ఇష్టం లేదు కాబట్టి తండ్రి మేమంతా తండ్రి ఆ గొప్ప జన సమూహం కోసం ప్రయాసపడాలా ఆయన అపవాది బంధకల్లో చెక్కబడి ఉన్నారు ఆ సంఖ్యలో వాళ్ళందరినీ మేము నీ తట్టు తిప్పాల ప్రభానైనా మమ్మల్ అందరినీ ప్రభుత్ పాత్రలుగా మీరు వాడుకొని మా పక్షమున తండ్రి మీరే యుద్ధం చేయమని ప్రార్థిస్తూ ఈ యొక్క వాక్యం ద్వారా నీ స్వరం వినిపించినావు తండ్రి ఆ స్వరాన్ని నేనైతే నా హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను తండ్రి కాబట్టి నా యొక్క వాక్యం నా హృదయంలో నింపుకుంటున్నాను తండ్రి కాబట్టి నువ్వు స్వరం ద్వారా వినిపించినందుకు నీ స్వరమ ఇనే భాగ్యము ధన్యత మాకు నీకే స్థుతులు స్తోత్రములు సమస్త మహిమా గణతా ప్రభములు తండ్రి నీకే యోగిములు చెల్లిస్తూ నజరేడైన యేసుక్రైస్త పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ స్తోత్రం ప్రభావ పరిశుద్ధులు ఈ యొక్క గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి తండ్రి మధ్యాహ్న కాలంలో మిమ్మల్ని స్థుతించేలాగా మీ యొక్క స్వరం ఇలా మీరు మాతో మాట్లాడినది మీకు ఎంతో వందనాలు కృ దగ్గర తండ్రి మేము ఉంటున్న కాలం బహు భయంకరమైన కాలం తండ్రి ఇటువంటి కాలం తను మళ్ళీ సృష్టి అనమా మొదలుకుని ఇంతవరకు లేదు ప్రభా ప్రపంచమంతటా విజృంభించి తండ్రి శ్రమలు ఓ ప్రభా విస్తరిస్తున్నాయి ఆయన అవును ప్రభాన్ని రీతిగా మీ కొరకు జీవించాలి రీతిగా అవును ప్రభ మా మేము కాపాడుకోవాలా తండ్రి మీరే మాకు జ్ఞానం అనుగ్రహించి నడిపించమని ముఖ్యంగా ప్రభావ మీ నీతి సత్యాన్ని ప్రకటించాల అనేకలను రక్షణకు నడిపించా ప్రభావ అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గొప్ప జన కనికరం చూపించండి లక్ష నలభై నాలుగు తండ్రి ఓ ప్రభన మళ్ళీ హాస్పిటల్స్ ఉన్న వాళ్ళని గురించి ప్రార్థిస్తున్నాం బయట ముట్టి హాస్పిటల్స్ ఎంటీ అయిపోనుగాక ఏసు క్రీస్తు నామంన హాలేలుయో ప్రభా మందులు లేకుండా మనుషులు స్వస్థత పొందునుగాక ఏసు క్రీస్తు నామమ్న హాలేలుయ ప్రభావ ఈ అటువంటి జరగకుండా కాపాడండి తండ్రి అయితే మందుల వల్ల ప్రభావ మనుషులందరూ తండ్రి చనిపోతున్నారు తండ్రి బాడీస్ పాయిజన్ అయిపోయి చనిపోతున్నారు ప్రభా ఆ బిళ్ళని మీరు ముట్టండి స్వస్థపరచండి మందులు లేకుండా వాళ్ళు తనమల్లి జ్ఞానం పెంపొందించుకున్న వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకొని మీ కొరకు జీవించాలని సహాయపడండి ప్రభావ మీ తట్టు ఆకర్షించుకోండి అనేకలం తండ్రి మీరు ఆకర్షించుకుంటే వాళ్ళు నశించుకోవద్దు ప్రభావ అంగీకరించండి తనమల్లి మా దేశం మీద మీకు కృప చూపించండి దేశాధికారులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ఏ రీతిగా పరిపాలించాలని వాళ్ళకి తెలివిని అనుగ్రహించి మనం అయితే అన్యాయం అవినీతిని తొలగించండి అపవిత్రతను తొలగించండి అయిక తన మళ్ళీ తనని తొలగించండి మా దేశాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం అయిక ఇరుగు పొరుగు దేశాలను కూడా కాచి కాపాడండి రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ మీ రాత్రుకొని మీరే మహిమనందమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్పదేవా సర్వ శక్తి మంతుడానికి వర్ణాలి అబ్రహా గొప్పదేవ కృపడానికి గొప్పదేవా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీవలలో నిలబెట్టుకున్నారు అయినా దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి దానికి ప్రభావ మీకు నూతనమైన కృప నూతమైన అభిషేకం మాకు అనుగ్రహించేందుకు అని నీకే కృత ఆసక్తి అనిపించుకున్నదైనా ఈ యొక్క మధ్య కనసంలో ప్రభావ మాట్లాడిన ప్రభావాలేసయ్యా గొప్ప దేవన ప్రభా అనేక మంది విషయాల ప్రభావ ఈ రోజు మాకు మీరు చూపించినారు ప్రభావకు వర్ణాలేసయ్య ఇక సమాత్తులు ప్రభావ మనుషులు ఎట్లా మోసపోతున్నారు అని గొప్ప జనం రీతిగా ఆయన మోసపోతుండగా ప్రభావ వాళ్ళందరూ ప్రభావ మీ చెంతక నడిపించాలా నా తనలాంటి అభిషేకంలో మమ్మల్ని అంతగించమని ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వందలేసేయ సమస్తం మీ వల్లే కాబట్టి ప్రభావ ప్రతిదీ ప్రభావ మేము జాగ్రత్తగా మేము చేసుకొని ప్రభావ అన్ని వాటిని ప్రకటించి బిడ్డలుగా మమ్మల్ని ప్రయార్థమే ప్రాధిష్టం ఎక్కడ పోయిన ప్రభావ మేము మోసపోకుండా మీకు సహాయపడండి ఎందుకంటే అన్నికులు మోసగింపబడుతున్నారు ప్రభావ కానీ ఆ మోసాలు మేము పడుకున్న ప్రతి క్షేణం ప్రభావ మీ సందిలో కూర్చొని ప్రభావ మేము విజ్ఞాపనం చేయాలా ఈ సత్యాన్ని గ్రహించి అనేకదాన్ని అనుభవపూర్వకంగా ప్రకటించే బిడలుగా తయారష్టమైన గొప్పదేవా వైరస్ బాధితులు అందరినీ ప్రభావ మీరు స్వస్థపరచండి ఆ కలువరిశీల్లో నీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి ఒక్క సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిషద నామూన హల నాదే ప్రతి హాస్పిటల్స్ ఏసుక్రీస్తు ఏమిటి అయిపోను గాక హాలీయ ప్రతి రోగి స్వస్థత పొందునుగాక ఏసు క్రీస్తు పరిషద నామన్న హళవీయ మీరే స్వస్థ పర్చమ ప్రధిష్టమైన గొప్ప దేవ మీరే స్వస్థత మీ నుంచి రావాలా ప్రభా ఆయన ఈసు ప్రభావ ఆ కాలంలో ప్రభా ఎంతో మంది అనారోగ్యంతో ఉండగా ప్రభావ ఎలాంటి మందులు వాడలేదు ప్రభావ కానీ మీ నుంచే స్వస్థత పొందినారు మీ వస్త్రం ముట్టుకుంటే స్వస్థత పొందిన విశ్వాసం పెట్టే స్వస్థత పొందినారు ప్రభా కాబట్టి ఈసు ప్రభా విశ్వాసం మీ వాక్యమే వాళ్ళకు మందులాగా ఉపయోగింపబడాల ప్రభావ మీ వాక్యమే ప్రభావ స్వస్థపరచుననే సత్యం ప్రతి ఒక్కరి గ్రహించలాగన వాళ్ళ ఆత్మనీయతలు ప్రాదిష్టమైన గొప్ప హాస్పిటల్స్ ఉన్న వాళ్ళందరికీ మేము సువార్త ప్రకటించాలా ఏమి విషయాలు కూడా మేము ముందుకు పోయి పెట్టగల భయపడకుండా ప్రభావం ముందుకు పోయి పెట్టగలగా తయారు చేయండి నా దేవ నా ప్రభు ఇక అంత ముందు మేము చివరి టైంలో మేము ఉండడం ప్రభావ ఒకవేళ మా కాలంలో మీరు వస్తారు ప్రభావ తిరిగి మేము చూస్తాం ముఖాముఖిగా ఒకనొక దినం ప్రభావ మీరు తిరిగి వచ్చినప్పుడు మేము చూస్తాం ప్రభావ మిమ్మల్ని ప్రవాణాన్ని ఆ దినం కొరకు మేము జాగ్రత్తగా మేము జీవించాలా అంతవరకు మేము సహించాలా మరి విశేషంగా ప్రభావ నీతి శక్తి మేము అనే ప్రేమతో ధైర్యంగా మేము ప్రకటించాలా సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో మేము ప్రకటించాలా అనేకులైనా గొప్ప దేవాలంటే అభిషేకం మమ్మల్ని నడిపించమని పార్ష్టమైన నా తన ఏసు ప్రభాన్ని మీరు ఆకడ దినాల్లో ఉంటుంది కాబట్టి ప్రభావ ఎంతో మంది ప్రభావ తండ్రి సత్యం తెలియక ఎంతో మంది ఉన్నారు ప్రభావ ఆ బిడ్డల ప్రభావ సత్యం గ్రహించలాగానే మీరు సహాయపడండి మారుమూల గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో ప్రభావ నెల దిశల నుంచి ప్రభావ తండ్రి మీ సువార్త ప్రకటించబడాలా ఎంతో మంది తెలియని వాళ్ళు ఉన్నారు ప్రభు అందరికీ ప్రభావ మీ వాక్యం ప్రకటించబడాలి అంటే ప్రాంతాల్లో ప్రభావ మేము వెళ్ళి ప్రకటించేలాగానే మీరు నడిపించండి గొప్ప దేవన తండీ మేము ఆ ప్రయాసంలో మేము ముందుకు పోయిబిడ్డలుగా తయార్యమైన ప్రాదిష్టమైన ఐహికమైన విచారాలతో ప్రభావ కొట్టుకుని పోకుండా ప్రభా ప్రతి క్షణం ప్రభా మీ సందులో మేము కూర్చొని ప్రభావ మరి అలాగ మీ పాదల దగ్గర కూర్చొని ప్రభావ మీకు స్వరమే వినాల ప్రభావ మీరే మాకు సాయకులమైన ప్రార్థిష్టం ప్రతి ఆటంకాలను కొట్టివేసి మీకు పర్షదాత్మ నడిపింపు దామకు ఆదిష్టమైన ప్రతి క్షణం మీ ఆత్మతో మీద నింపబడాల ప్రభావ అతిథి మమ్మల్ని నడిపించమను ఆదిష్టమైన కేవీపెం గ్రూపులో ప్రతి బ్రదర్శన్ సిస్టర్ మీరు నూతనంగా అభిషేకించండి మీ కొరకు గొప్ప సాక్షిని నా తండ్రి నీకే వందాలిసయ వైరస్ వారిని పడుకున్న మీరు కాపాడమని ప్రాదిష్టం మీ కృపలో భద్రపరచుకోండి వాళ్ళు ఉద్యోగ స్థలంలో ప్రవ మీ తోడులను ఘన విజయమని ప్రతి ఆటంకాలను కొట్టి ప్రభ నా దేవానికి వందయ్యాడ మీరు సిద్ధపడాలని సహాయపడండి చంద్రశేఖర ముట్టని ప్రభావకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రభావ మీ జ్ఞానం చేతి ఇంకా నింపండి అనికమైన విషయాలు బయలుపరచండి గొప్ప దేవన ప్రవణండి ఇసు ప్రవణ యోహన్ భక్తుడు ప్రభా అండి ఇసు ప్రభా దూత చూపించిడు ఆ దూత ప్రభా సాగిల పడబోతే ప్రభావ నేను నీతో పాటు సహదాసుడు అని చెప్పన్నారు ప్రభావ గొప్ప దేవన తి దూతలాగా ప్రభావ క్షణం దూతలాగా మీరు బయలుపరిచినారు ప్రభాని మీరే ఒక సంఘ దూత అని మీరు మాట్లాడినారు ప్రభావ గొప్ప దేవతని ప్రతి క్షణం ప్రభావ మేము అనేకులు ప్రభావం వాక్యాన్ని సత్యం మీరు చూపించాలా వ్యవహాన్ భక్తులు చూసి ప్రభ అది రాసిండు ప్రభావ అనేకులు ప్రకటించినాడు అనేక మేము చూస్తున్నాం క్షణం కాబట్టి అందులోకి వెళ్ళి ఆయన చూసినా కానీ ఆయన అందులో ఇంకా ఏం సత్యం ఉందో ఏం బయలుపరచబడుతుంది అవన్నీ మీరు మా కాలంలో ఆ ముద్రలు ఇప్పి ప్రభావం చూపిస్తున్నది కానీ వందాలు ఆ ముద్రలో చూడగలిగినాడు పరలోపలలో ఏం జరుగుతుందో ఏ రీతి ఉందో కానీ భవిష్యత్ ఇంకా ఏం జరగబోతుంది అనేది మీరు మాకు చూపిస్తున్నారు ఈ గంతములందరూ దాన్ని బట్టి సయ ప్రతి క్షణం ప్రభావ మేము ప్రకటన అందం చేయాలి మా ప్రతి ప్రవచనాలను మీరు అర్థం చేసుకోలే సహాయపడండి మీ ఆత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రహించడం అనుకు గొప్పదేవ మీరు అక్కడ తొరుగుంది మేము సిద్ధపడాలి అనేకులు సిద్ధపరచాలా అంటే బిడ్డలుగా తయారు చేయడానికి అదిష్టమైన ఇంకా మీరు బలపరచండి ప్రభావా అనేకమైన విషయాలు ఇంకా బయలుపరచండి ప్రభావా గొప్పది వాటి అన్నింటి నేర్చుకుని అనేకలు మా వ్యక్తిగతంగా ప్రభాని మేము నేర్చుకోవాలా అది ప్రకటించబడిన ప్రభుత్వా దాన్ని పట్టుకునే ఇంకా ముందుకు తీసుకోవాలా అలాంటి కృపలు మనం నడిపించండి ఆ రీతి మీరు తరబి బంధువులు ఆయన సహాయపడమంట గొప్ప దేవానికి వర్ణాలు ఇస్ అయ్యా ఇంకెందుకు ఇంకా చాలా దగ్గరలో స్థాయి ప్రభావ మీ ఆకలి తొడుగుంది ప్రవ ఆయన ఇష్ట ప్రభావం సిద్ధపడాలా అీకులు మీరు సిద్ధపరచాలా గొప్ప దేవ నా మీరే సాయపడమని ఆదిష్టమైన ఆ దేవ మీరాక తొడుగుంది ప్రవ ఆయన ఎంతో మంది ప్రభావ మీరు ఆకలి సిద్ధపడలేని ఇంకా నిర్లక్ష్యంగానే జీవిస్తున్నారు ప్రభావ ఇంకా ఎన్నో సమస్యలు ఇంకా రాలేదని చెప్పి ఇంకా గొప్ప ప్రభు నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు ప్రభావ ఆ నిర్లక్ష్యంగా జీవితం నుంచి వాళ్ళకి అందరికీ విడత కలిపించి ప్రత్యక్ష మీద భయంతో వణుకుతోని ప్రభావ మీ ఎందుకు ప్రభావిత కలిగి మీరు ఆకలి ఎదురు చూడాలా సత్యాన్ని గ్రహించి మీకు ప్రభావ అంటే బిడ్డగా పట్టుకుని సంఘాన్ని మీరు తయారు చేయని సంఘాన్ని మీరు అభిషేకించి ఉజృంభి వార్త ప్రకటించేలాగా ప్రతి సంఘాన్ని మీరు అభిషేకించి వాడుకొని ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ సాక్షి పెట్టుకుని మీరు ఆకు సిద్ధపరచుకోమని త్వరలో రానున్న ఏసు క్రీస్తు పరిషద ప్రార్థించినాం తండ్రి ఆ మేన్ సాయం చేసి నడిపించను విషయానికి శోతం చేసాం కదా మాట్లాడు శ్రమిపించడానికి కొందాలు నా దివానికి ప్రభా దివా బ్రాహ్మణ సాకుల దివా మనతో నేసప్రభ ఇద్దిన మాకు నిలబెట్టి సజీవని కొందాలు ప్రభా తలంపు ప్లాన్ నేర్పించుకోండి అలాగే నా దీవనిస్తున్నాం మేము మోసపోకము సహాయం మా పప్పు రోగాలు మూడో మా ద్వేషం అలా పత్తి బీడా ప్రభావం ఆ పత్తి అలా జ్ఞానం నా దీవానికి అందరి రక్షణ పొందాలా ఈ రక్షణ సందేశం వాళ్ళ అందరి రక్షణ పొందుకొని ఈ ప్రభా అలలి నా దీవానికి శోతం మీరు అక్కడ సిద్ధపరచుకోండి డాక్టర్లు ముట్టని తాకండి జ్ఞానం తెచ్చని వాళ్ళవి మార్చండి నా దీవానికి శోతం చేసాం ఏసానికి పొందాలి నర్సులు మన వార్డు బాయ్ అందరు మారాలి అందరినీ బిడ్డలు వేసే ప్రభా మీరు కరణించండి ఆ మెడిసిన్లు వేసే ప్రభా ఉదయం కరిగించని అలలియా నా దీవానికి కింగ్డమ్ నుంచి ప్రార్థం ప్రైమ్ మినిస్టర్ ఎమ్మెల్యే నుంచి ప్రార్థ్యం వాళ్ళకి జ్ఞానం లేచని ఎట్లా పరిపాలన చేయాలా వాళ్ళవి ముందు రావాలా వాల్వి రక్షణ పొందాల సుప్రభ మీరు ఖాళించండి నా దీవానికి సృతం చేసాం ప్రతి సైత ఆటగాలు గర్జించండి నా దీవాన్ని చిన్న పిల్లలు ముట్టం తాకండి బ్లాక్ పెంచుకుంటకుండా సాయం చేయాలన్న పిల్లలు చూడాలి అగ్నికరించండి ఆ పిల్లలు ప్రభావ భవిష్యత్ దీవించి జ్ఞానం స్వస్థపరచని వాల్వి ఆ పంగని నడిపించండి సుప్రభా వాల్వి రక్షణ పొందాలా నా దీవాన్ని ఖాళించేయండి మా ప్రియుడు ఎంతోమంది నిద్రి ప్రభ ఎడవై కుటుంబం నుంచి ప్రార్థిస్తూ వాల్బీ గోదార్చండి ఇప్పుడైనా ప్రభ అదలి బుద్ధి జ్ఞానంతో నింపి వాళ్ళ ప్రవచ బలం ఇచ్చిన తన జీవితం చెక్కకు పెట్టుకోవాలా అదలియ అలా వాల్బీ ప్రభ సేవ చేయాలా ప్రతి సంఘాలు సేవ చేయాలా వాళ్ళు కనికరించి ప్రాథమే వాళ్ళు స్వస్సపరిచే ఇంతమంది వైరస్ పట్టింది దాని నుంచి విడిపించేట ప్రాంతం స్వస్థపరిచ ఎ మీరే స్వస్థపరిచ లేసే నా దీవానికి సైతం వ్యాక్సిన్ ఉంటే దాకా దానిలో ఏ సరతానికి ఇంకా మంది చచ్చిపోతాను వీళ్ళేశ్వ రక్షణ పొందాలా ఒక్క బిడ్డ నరకముత్తానికి ఇష్టం లేదేశ మీకు మాకు ఇష్టం నా దీవానికి ప్రజలు జ్ఞానం దచ్చండి నా దీవానికి సైతం ఇంతమంది అన్నింటి చచ్చిపోయింది వాళ్ళు ఇడుబడి కుటుంబం వాళ్ళవి కావాలో హారం ఏం కావాలో మీకు తెలిసే సభ దించండి వాళ్ళ జ్ఞాన రక్షణ పొందాలా నా ప్రభావానికి పొందాలి ఇసు ప్రభావం నా దీవానికి శ్రుతం మీరు మాకు సహాయకడండి ఇసు ప్రభావ్య బింబిడ్డ ముట్టని తాకండి పతి బిడ్డ మోసపోకుండా సాయం చే జ్ఞానం తెలియచని అలలి లేఖను అలా నీరు అక్కడ ప్రభాహ లలియా మరీ ఎత్తున కూర్చుని నేర్చుకొని ప్రభాహ నా దీవానికి శ్రోతం నీలో గడిపి ప్రభావ వాక్యం ప్రకటించాలా అవుని చిత్తాన్ని నెరవేర్చాలా నాదీమానికి శ్రోతం చేస్తాం క్రియారూపంగా చేయాలి యశ్వ్రభ నా దీవానికి శోదం చేసాం యశ్వ్రభ నీకు శోధం నేను దేనికి పనికిరాని యశ్వ్రభ అలలీ అనగా మన నశించిపోతే వెతికి మాకు రక్షించను అందుకు నీకు సోత్రాలు యశ్వ్రభ పతికి బిడ్డ చిన్న బిడ్డలు ఫ్యామిలీ అంతా మీరు రత్నం పురుషుషి జ్ఞానం చేపరిశాఖ నింపండి పతి బిడ్డ చిన్న బిల్లని మీ రక్షణ అలలికుని రక్షణ లేకుండా రక్షణ పొందాలా అందరి సేవ చేయాలా అలలి డ్యూటీ రాకపోతూ ఉండే అలా లీయా నాది అన్న పిల్లలు ముట్టం తాకా జీవించి జ్ఞానం తెచ్చి మంచి దాన్ని తెరవాల వాళ్ళవి చేత బలవంతు కావాలా వాళ్ళవి పరిశుద్ధాత్మపి నా దేవానికి శుద్ధం చేస్తూ వాళ్ళ ఫ్యూచర్ బ్లడ్ చేయని అక్క ముట్టి తాకి అక్కడి అన్న బంధువులు ఎంత మందులో తిరిగి ప్రశాత్మక పంపించి నీకోసం కొంచెం నిలబెట్టుకుని సేవలు నడిపించని చక్రవేతి బ్రహ్మ ముట్టని తాకలి పనులు జ్ఞానం తెలియచని ఆయన పరీక్షలో జీవించి ఆశీర్వాది అనేకల రక్షణ పొందాలా ఎందుకంటే కూడా భావసం పొందాలా తన వారి సేవలు వాడబడాలా సంతానం కలిగే స్వసపరిచి వాళ్ళ డాడీ మారాలా అలలియ మారుమూసు కలగల సేవ చేయాలా ఎంతో మంది బంధువులు ఉన్నారు ప్రభా వాళ్ళందరూ సేవ చేయాలా గ్రామం సేవ జరగాల సుప్రభ నా దీవానికి ఈ మంచి వార్త గ్రామం గ్రామం వెళ్ళారా అలలియ నాదపతి ప్రాంతం వెళ్ళారా సమీపించింది ప్రభ మీరు ఖాళించండి సేవకులు నిర్వహించు ప్రభా కూడా స్థారం ఉంది నా దీవాన్ని కేబిఎంపు ప్రభా ఎంతో వాట్సాప్ లో పెట్టి వాల్వి ముట్టి శ్వస్సపరచని ఆరోగ్యం తెచ్చని జ్ఞానం తెచ్చి వైరస్ ని విడిపించి వాల్వి ఆత్మ నిర్భర నీ కోసం ప్రపంచంగా నిలబడాలీ ఆ మనిషి కుటుంబం మార్మోసి రావాలా సరస్వ రావాలా రూల్స్ ఎంత మంది ఉన్నారు ఆ పాప తాకి అనేకల ప్రభావాలని తన స్వస్థత బంది కనుక అసలు స్వస్థత ప్రభావ పట్టుకొని ప్రభాని సాక్ష్యం ఉండాలా అలా వాక్యం ప్రకటించాలా ఈ ప్రభ మీరు కలిగించను ఈ దినమంతా సాయం చేసి నడిపించను మీరు ఆకలి కూడా ప్రశుధాత్మ నడిపిన అలాని నీళ్ళు ఆలోచించి నడుస్తున్న ప్రభావా పరిశుద్ధుడా మోహన్నత కృపా కనికరంపుల దేవానికి వందనాలు స్థుతులు స్థోత్రం సర్వలోక సృష్టికర్త సర్వోన్నత గొప్ప దేవానికి వందనాలు చేస్తున్నాం తండ్రి ఈయన ప్రభా గడిచిన కాలం అంతైనా ఈ యొక్క కృపకా మమ్మల్ని కాచి కాపాడే ప్రభావ ఏదైనా మీ క్షణం వరకు మనం సజ్వులు లెక్కలో ఉంచినందుకని కోట్ల అధికృతస్తుతులు చేస్తున్నాం ప్రభావ యూన తండ్రి ఈ కాల సమయంలో ప్రభా మీ నామాన మేము కూడుకుంటా నా తండ్రి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు లెక్కలేనని వాందనాలు ప్రభా ణండ్రి మీ వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా నా తండ్రి మేము మోసపోకూడదు ప్రభావ నా తండ్రి అబద్ధ చేతిలో మోసపోవడానికి వీలేదు ప్రభావ నేను అక్కడ ఎంతో సమీపంగా ఉంది కాబట్టి నా తండ్రి మేము ఎంతో మెలకువగా జీవించాల ప్రభా అనేకుని తట్టు తిప్పాల ప్రభా నా తండ్రి నీ జీవ గ్రంథంలో ప్రభా మా పేరు ఉండులాగిన ప్రభావ మేము మా ప్రతి యొక్క క్రియా అటువంటి జీవన విధానాలకు మిమ్మల్ని నడిపించండి ప్రభావం అయినా ఏ బలహీనతలోనూ ప్రభాహిక విచారంలోనూ ఉండడానికి వీలేదు ప్రభావ నా ప్రతి బలహీనత నుంచి విడుదల చే ప్రవాహాన్ని మీకు ఇంప మీకు ఇంపైైన దూపం వల్ల మేమంతా ఉండాలా ప్రభావతం మీకు నైనా మీకు ఇష్టలుగా మేము ఉండాలా ప్రభావం ఏ రీతిగా నా తండ్రి మేము ముందల సాక్ష్యం పొందిండే ప్రభావ ఆ రీతిగా నా తండ్రి ఆయన మేము కూడా సాక్ష్యం పొందుకోవాలా ప్రభావన తండ్రి అటువంటి జీవన విధానం మాకు అనుగ్రహించిన రీతిగా మమ్మల్ని ముందుకు నడిపించడే ప్రభావం మీ యొక్క ఆత్మాభిషేకం దయచే ప్రభావ ఆయన ప్రతి ఒక్కరిని గొప్ప వాక్యం గొప్ప బాక్యం మాకు దయచేయండి ప్రభా నా తండ్రి మీ సహాయం లేకపోతే ప్రభా మేము ఏది నిజించలేం ప్రభావ ఎందుకంటే మేము బలహీనులం ప్రభా కానీ ప్రభా మీరే బలహీనుల ప్రభా అంటే మీ మిమ్మల్ని ధరించుకుని మేము ఇంకనూ బలవంతులుగా ఉంటాం ప్రభా కాబట్టి నా తండ్రి మీరే ఎల్లప్పుడు మాకు తోడినట్టు ప్రభ ప్రతి విషయంలోనైనా మీరే ఏ రీతిగా ముందుకు పోవాలన్నా దయచేయండి ప్రభా నా తండ్రి మీ యొక్క సువార్థన ప్రభా ప్రకటన ప్రభా ఎంత తొందరగా నైనా మేము స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేస్తారు ప్రభా అంత గొప్ప ధన్యత ప్రభావం కాబట్టి నైనా మేము ఇంకనో ప్రభాని వినివారమై ఉండకుండా ప్రభా నా తండ్రి అనుభవపూర్వకంగా నాయకులకు ప్రకటించాలా ప్రభా అది అటువంటి విధంగా మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎంతో వైరస్ బాధితులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరిని మీరే స్వస్థపరచండి ప్రభావ ప్రతి ఒక్కరిని మరణ పడకలు లేవనే తండ్రి నాయన నేను తండ్రి ఏ ఒక్కరికి ప్రాభ మెడిసిన్ కొరత కానీ కొరత బెడ్లు కొరత రావడానికి ఊహీ లేదు ప్రభావ మీరే కనికరించుపించండి తండ్రి నేను అక్రమంగా ప్రభావ మెడిసిన్స్ నాయన అమ్ముతున్న ప్రతి ఒక్కరిని మీరు గద్దించండి ప్రభా నైనా ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ అందులోనే సహాయం దయచేయండి ప్రభావ నేను తండ్రి వ్యాక్సిన్ బారిన ప్రభావ వ్యాక్సిన్ పడుతున్నారు ప్రభా ఇదిగోనైనా మేము న్యూస్లో కూడా చూస్తున్నాం ప్రభావ నా తండ్రి నా తండ్రి వ్యాక్సిన్లు వికటిస్తున్నాయి ప్రభావ నా తండ్రి చనిపోతున్నారు ప్రభా జనాలు కూడా ప్రభావ నా తండ్రి ఈ రోజు ఆఫీషియల్గా కూడా డిక్లేర్ చేసినారు ప్రభా చనిపోయినారని కాబట్టి నా తండ్రి ఆయన నా తండ్రి దాని దుష్ప్రభావాలు ప్రభావ నా తండ్రి ఎప్పుడో మూడు నెలల వేసుకున్న వ్యాక్సిన్ దుష్ప్రభావం ఈ రోజు చూపించుకోదని చనిపోయినాడు ప్రభావ మేము చూసినాం ప్రభా న్యూస్లో కా నా తండ్రి నా తండ్రి విధానాన్ని మాకు ముందుగానే మీరు బయలుపరిచినారు కాబట్టి నా ప్రభావం బట్టి నేను ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరికి నైనా మీరు నా తండ్రి దుష్ప్రభాలు నా తండ్రి నా తండ్రి వారి మీద పడకుండా ప్రభా నైనా మీరే చూపించండి ప్రభావాలందరి పట్ల మీరే వారందరినీ స్వస్థపరచండి తండ్రి ఆయన వ్యాక్సిన్ వారి వారి బడీలో చేయకుండా మీరే కనికరం చూపించండి వారు మీరేనాయన వ్యాక్సిన్ ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నా తండ్రి నా ప్రభావ మూడు నెలల వల్ల ఇప్పుడు చనిపోయినాడు ప్రభా నా తండ్రి అది ఏ రీతిగా నా ప్రభావ అది పనిచేస్తుందో చాలా మంది తెలియదు ప్రభావ ఎందుకంటే సంపూర్ణమైన నాయన టెస్టింగ్ అనే పూర్తి కానీ వ్యాక్సిన్లు ప్రభావ నైనా స్వార్థం కోసుకుని అయినా వాళ్ళు వదిలినారు ప్రభా డబ్బులు సంపాదించడానికి కాబట్టి ప్రభా మీరే వాటిని గద్దించండి ప్రభా వాటిలోనే ప్రతి దుష్ప్రభావాన్ని ప్రభావ తీసి వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఏదైనా ప్రేయర్లు మీరు పాడి మీటింగ్లో పాడొని ప్రతి ఒక్క బ్రదర్ని ముట్టండి ప్రభావ వారికి నేను ప్రతి ఒక్క మీరు ముట్టండి ప్రభాన ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి అవసరం మీరు తీర్చండి నాయన ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభావ నా తండ్రి తెగుళ్ళు నాయన అపాయాలు దరిచేరుకుని మీరే వరిచిట్టు కంచండి వరకున్న ప్రతి సమస్యల నుంచి నైనా కీడు నుంచి విడిదలు తెచ్చండి ప్రభా నూతనంగా అభిషేకం ప్రభావ మీ మీకు ఇష్టమైన పాత్రలుగా వాళ్ళందరినీ మార్చుకొని నడిపించమని ఆయన ఈ మీటింగ్ అంతట్లో మీరే తోడండి మమ్మల్ందరినీ కాచి కాపాడినైనా మీటింగ్ లో మీరు మీరే మహిమను నమ్ముతున్నాం కాబట్టి ప్రభా మీరే నైనా మమ్మల్ని నూతనంగా అభిషేకించమని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ప్రాభ నూతన జీవన విధానాలు నడిపించండి నాయన ప్రతి బంధకాల నుంచి విడిపించి నాయన మీకు మీకు గొప్ప సేవకులుగా మేము మారాలని సహాయం దామని ఏసుక్రీస్తు పరిశుధనం నడు విడుకున్నాను మేమందరము ఈ మధ్యాహ్న సమయంలో కూడుకొని ప్రే చేసుకోవడానికి మంచి తరుణాన్ని బట్టి వందనాలు రోజు రోజుకైతే మీరు కేసెస్ డిక్రీజ్ చేస్తూ ఉన్నారు ఇది కేవలం మీ క్రితనే బట్టి వందనాలు స్తోత్రంలో ప్రభా నాయన రక్షక ఇక ముందు మేము ప్రేర్ చేసిన ప్రకారం హాస్పిటల్స్ అన్ని ఎంటిను గాక చేస్తున్న అమ్మంలో నాయన రక్షక ఎవరెవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి ఆదరణను అనుగ్రహించండి సార్ అనాథల నిరాశ్రల కోసం అభాగ్యుల కోసం ప్రే చేస్తుంది సార్ ప్రభా మీరే తండ్రిగా తోడుగా నీరుగా ఉంటారని విశ్వసిస్తున్నాను సార్ ప్రభు నాయన రక్షక గ్రూప్ సభ్యులందరి గురించి ప్రే చేస్తున్నామే సార్ స్పిరిచువల్ నీడ్స్ ఫిజికల్ నీడ్స్ అన్ని మీరే తీరుస్తారని విశ్వసిస్తున్నాను సార్ మేము క్రీస్తుని పోలిన జీవితాన్ని నడుచుకుని ఉంచుకొని నడుచుకున్న అనుగ్రహిస్తారని ఈ కొద్ది వినపంలో క్రీస్తు చేస్తున్నాం పేట పాపని వినయంగా వేడుకొంచిన దేవామేన్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండ్ గాక ఆమె ప్రైజ్లాడారు